ప్రార్థన చేశాను ప్రార్థన చేశాను పరుషు తరకు తండ్రి ఏసే ప్రవ్వా స్థితుల స్తోత్రాలనైనా సర్వణతురగు మా దేవ సమస్త సృష్టికి మూలకారకుడుగు మా తండ్రి మీకు ఎంతో వదనాల స్థితుల స్తోత్రాలనైనా ప్రవ్వా ఈ యొక్క ఘర్షణ మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సమయానికి మీ యొక్క ప్రాంతంగా నడిపించినారు దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ఎన్నెన్నో తనమలి శ్రమలు ఎన్నెన్నో తనమలి ఇరుకులు ఇబ్బందులు ఉంటుండగా ప్రతి దానిలో నుంచి మీరే మాకు సహాయకులు కూడా నడిపిస్తూ ఓ ప్రవ్వా మీ అంతే సమాధానం ఉంది అని మరోసారి మాకు జ్ఞాపకం చేసినది మీకెంతో వదనాలు ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రవ్వా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయి మీ వాక్యంలోనే తన మళ్ళీ సరళత పరిశుద్ధత ఉంది తండ్రి ఆ పరిశుద్ధత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రవ్వా పరిశుద్ధంగా లేకపోతే మేము మిమ్మల్ని చూడలేం మీ వాక్యం అర్థం చేసుకోలేం కాబట్టినైనా మమ్మల్ని పరిధప పరచమని ప్రార్థిస్తున్నాం మాలో ఎటువంటి అపవిత్రత లేకుండా ప్రవ్వా మాలో ఎటువంటి అసహ్యమైన జీవితం లేకుండా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం మీరు పరిశుద్ధులైనా కాబట్టి మేము పరిశుద్ధంగా మిమ్మల్ని స్థితించాలా గెలపరచాలా ప్రతి చోట పరిశుద్ధ నామాన్ని మేము స్థిరపరచాలా ప్రవ్వా అటువంటి సేవా జీవితాలలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం యుగ చివరి అంచు భాగానికి వచ్చినాం ప్రవ్వా ఎంతో త్వరలో ప్రవ్వాళ్ళ ముగించబోతుంది దానికి సంబంధించిన సూచనలు అన్ని కానీ ప్రవ్వా మతపరమైన జీవితం దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటుంది ప్రపంచం అంత ప్రవ్వాన్ని సుఖభోగాలను ఆశ్రయించి క్రైస్తవ జీవితం ప్రవ్వాతీత మర్చిపోయింది మీ కొరకు జ్ఞాపకం చేసిన అటువంటి సహించే ఓర్పు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి శ్రమలున్నా ఎటువంటి కష్టాలున్నా ప్రభావ మేం వాటిని సహించాలా తలలా ప్రతి కష్టంలో మిమ్మల్ని స్నపరచాలా అటువంటి సేవ కాలంలో మేము ప్రవ్వా రక్త పాతం త్వరలో కాబోతుంది నైనా అవన్నీ మీరు మాకు చూపిస్తూనే ఉన్నారు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్రవ్వ మా కాలంలో కానీ ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు అందుకనే ప్రవ్వ ఇవన్నీ వాక్యాలు మీరు మాకు చూపిస్తున్నారు ఎవరు చూడని విధానంగా మీరు మాకు చూపిస్తున్నారు అందులో మా గొప్పతనం ఏం లేదు నైనా అది కేవలం మీ కృపనే కేవలం మీ యొక్క ప్రేమనే ప్రవ్వా కాబట్టినైనా మీ యొక్క కృపలో మేము జీవిస్తూ మీ ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ అనేక ఆ ప్రేమని చూపించాలా అటువంటి మహింపొందని ఏసు ఇరవై సెప్టెంబర్ రెండు వేల పదిహేడవ సంవత్సరం బబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం ప్రపంచమంతా బబులోనుకు నిలయం ఎక్కడ చూసినా బబులోను గుణగణమే కనిపిస్తుంది మనకి బబులోను గుణగణం అంటే ఆడంబరమైన జీవితము సుఖభోగాలను ఆనందించే జీవితము అధికముగా తెలివి అధికముగా జ్ఞానము అభివృద్ధి పొందిన జీవితం ఎన్నడూ ఊహించిన రీతిగా ఎప్పుడు ఊహించిన రీతిగా తాతల కాలం ఊహించిన రీతిగా టెక్నాలజీ అభివృద్ధి చెందడం ఇవన్నీ బబులోనికి సూచనలు బబులోను కాలంలో అట్లుండే బబులోను అంటే చరిత్రలో హ్యాంగింగ్ గార్డెన్స్ అని విన్నటోళ్ళం అంటే బబులోను దేశంలో ఆ రోజు హ్యాంగింగ్ గార్డెన్స్ గార్డెన్స్ హ్యాంగింగ్ ఉండేది అనొచ్చు అదొకటి ఒక వింత ప్రపంచంలో కొన్ని వింతలుంటాయి ఏడు వింతలా ఉంటాయి అందులో తాజ్మహల్ ఒక వింత అట్లా బబులోను హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు అంటే వాళ్ళ వాళ్ళు అట్లా గార్డెన్స్ తయారు చేసేవాళ్ళు గార్డెన్స్ ఎక్కడన్నా హ్యాంగింగ్ అవుతాయా అట్లా తయారు చేసేవాళ్ళు ఆ నీళ్లు ఎట్ల పోయాడు ఆ చెట్ల పైకి ఎక్కుతాయా నీళ్లు కిందికి పోతాయా నీళ్లు కానీ వాళ్ళ తయారు చేసారు టెక్నాలజీ అంతగా జ్ఞానం అందుకే నిముకర్ రాజు ప్రపంచం నుంచి అంతా బానిసలను తీసుకెళ్లినప్పుడుస్తులని ఆ యవనస్తులలో ఉండే మంచి జ్ఞానులని ఆయన సముఖంలో పెట్టుకునేవాడు తన మంత్రి పదవులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఆ దేశాన్ని పరిపాలించుకునేవాడు జ్ఞానవంతులని వాడుకునేవాడు నెప్పు అందిస్తారు ఈరోజు అటువంటి గుణగణం కలిగిన దేశము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ప్రపంచం నుంచి అంత జ్ఞానవంతులు ఆ దేశంకే వెళ్తారు కాబట్టి దాని బబులోనతిగా కానీ ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో జ్ఞానవంతులు మనకు కనిపిస్తూ ఉంటారు అంటే ఈ లోకాతీతమైన జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నా ప్రభునందు ఎదిగే జ్ఞానము చానా అరుదు ప్రభు జ్ఞాన ముందు వర్ధులుట అన్న విషయం గ్రహించిన స్థితిలో ఉన్నది మతపరమైన జీవితం ఐశ్వర్యాన్ని తులదొగడము అద్భుతాలు వింతలు మర్మముగా కూడా భూబోధ అన్న వాటికి ఆసక్తి ఇస్తారు ప్రభు ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎటువంటి విషయాలని పాటించమంటున్నాడు అన్న వాటిని పక్కకు పెట్టిన వాళ్ళు తాను ఉపేక్షించుకుని తన సులువను ఎత్తుకొని నన్ను వెంబడించుము అన్నాడు ఆ బోధ ఎక్కడైంది ఇప్పుడు తను తాను ఉపేక్షించుకోవడం ఎక్కడుంది ఇంత కష్టం వచ్చినా భరించలేము ఇంత శ్రమ వచ్చినా భరించలేము శ్రమలు చూడద్దు నేను శ్రమలు చూడకుండానే పోతాను అనేది ర్యాప్చర్కల్ట్ బోధ ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ నేను ఎటువంటి శ్రమ చూడను నేను అమాంతంగా మాయమైపోతాను అనేది ర్యాప్చర్ కల్ట్ బోధ కాబట్టి ఏషావు గుణగణం అనేది ర్యాప్చర్ కల్ట్ అంటే సుఖానుభవాన్ని ఆశ్రయించిన గుణగణం కానీ మనం శ్రమని ఆయుధంగా ధరించుకోవాలా అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేతం క్రైస్తవ జీవితంలో కాబట్టి నువ్వు శ్రమను ఆయుధంగా ధరించుకోవాలా ఈ శ్రమలో వస్తే నాకెందుకు ప్రభావ ఎప్పుడు ప్రశ్నించద్దు మనం ఈ సత్యం అర్థమైనాక ఎవడు ప్రశ్నించు నాకు ఎందుకు ప్రభు నేనేం పాపం చేసిన ప్రభావా ఒకవేళ నన్ను పాపం నేనేమైనా పాపం చేసినా శ్రమించు ప్రభావా అని ప్రార్థన చేస్తూ ఉంటారు కషాల పాలు కానీ మనం అట్లా ప్రార్థన చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఎందుకు శ్రమలకు పోల్సొస్తుందన్న విషయం అర్థం చేసుకోవాలా శ్రమలు చూడకుండా ఎవ్వరూ పర్లో రాజ్యంలో అడుగు పెట్టలేడు ఎందుకంటే శాశ్వతమైన ఆనందము శాశ్వతమైన సుఖము అక్కడ ఉంటది కాబట్టి ఈ లోకంలో శ్రమలు అనుభవించక తప్పదు అదొక అదొక విధానం ఆయన మరణం మగునంతగా శ్రమ ప్రతి శిష్యుడు మరణం వరకు శ్రమను అనుభవించిన వారు దేవుని బిడలు అందరూ ఎవరు కూడా సుఖానుభవంగా జీవించిన వాళ్ళు మనకు కనిపెట్ కానీ ఈ లోకస్తులు భక్తిహీనులు సుఖానుభవాన్ని ఆశ్రయించడం వాళ్ళు అందుకే ధన వ్యామోహం ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఒక సీక్రెట్ గా అనుకున్నారు ధనం ఎక్కువ అంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు అనేసి ధనాన్ని ఆర్జించడం స్టార్ట్ చేసినారు మన ప్రభు బోధకు విరోధమని ధనాన్ని ఆర్జించకుడి కాబట్టి మనం కొన్ని వారాల నుంచి బూరల తీర్పు అన్న అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి బూర ఆరంభమైనప్పుడు శ్రమ ఆరంభమై ఆరవ బూర ఊదే వరకు ఆ శ్రమలు అలాగే పోతా ఉంటాయి ఒక్కొక్క దశలో శ్రమలు ఎక్కువ అవుతూనే ఉంటాయి అన్న విషయాన్ని మనకు చూపించింది ఒక్కొక్క దశలో శ్రమలు ఎక్కువ అవుతా ఉంటాయి ఒక బూర ఊదినప్పుడు ఆరంభమైన శ్రమ అది కంటిన్యూ అవుతూ రెండవ బూర ఊదినప్పుడు అక్కడ శ్రమ అధికమవడం అట్లా చివరి బూర ఊదేటప్పటికి సంపూర్ణంగా శ్రమ లగుండా పోవడము అందరూ హత సాక్షులు కావడం అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం అందరూ మరణించడం క్రైస్తవులు అందరూ మరణిస్తారు అన్న బోధ ఎక్కడ కనిపించదు ప్రపంచంలో కేవలము బైబుల్నే ఉంది వీళ్ళందరు ఎవరు అంటే మహాశ్రమలలో గొరపిల్ల రక్తంలో వస్త్రాలు ఉదుర్కున్నవారు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం కాబట్టి వాళ్ళందరూ గొప్ప జన సమూహం అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం వాళ్ళందరూ శ్రమల గుండా పోయి వాళ్ళ జీవితాలు అప్పుడు ప్రభు సమర్పించుకుంటున్నారు కాబట్టి పేతురు రాసిన పత్రికలో మనకి ఎప్పుడు ఒక విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉంటాడు ఆ వాక్యము అర్థమవుతనే బూరల తీర్పు అన్న అంశం మనకు అర్థమవుతుంది కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం ఫార్ ద టైమ్ ఈస్ కమ్ దట్ జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ దైమ్ ఈస్ కమ్ దట్ జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ద హౌజ్ ఆఫ్ గాడ్ తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమ్మకు కాలము వచ్చి ఉన్నది తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమ్మకు కాలము వచ్చి ఉన్నది వచ్చున్నది అనలేదు వచ్చి ఉన్నది అంటే ఆరంభమైనది బాగా అర్థం చేసుకోండి తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము వచ్చి ఉన్నది అంటే అది ఎప్పుడో వచ్చి ఉన్నది ఎవరు చూడలేదు క్రైస్తవ జీవితంలో మతపరమైన జీవితంలో అది ఎప్పుడు చూడలేని స్థితిలో ఉన్నాం కానీ ప్రభు మనకు చూపించిండు ఇది ఎప్పుడో ఆరంభమైంది మన కాలంలో సంపూర్తి కాబోతుంది లేక ముగింపు ముగించబోతుంది తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలం వచ్చినది ఫస్ట్ తీర్పు దేవుని ఇంటికే అంటే క్రైస్తవులకే తీర్పు అన్న విషయం ఈ వాక్యం వ్యాప్తం చేస్తుంది ఇవి అర్థం కావాలంటే ఇంతకుముందు ఉన్న వాక్యాలన్నీ మనం ధ్యానిస్తే అర్థం కాదు ఒక్కసారి తర్వాతనే ఈ లోకానికి చూడండి ఫర్ ద టైమ్ ఈస్ కమ్ దట్ జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ ఇట్ ఫస్ట్ బిగిన్ అట్ అజ్ మన మన దగ్గర ఆరంభమైనప్పుడు వాట్ షెల్ దీ ఆఫ్ ఆఫ్ గాడ్ అక్కడ తీర్పు దేవుని ఏంటి కాలం వచ్చి ఉన్నది అది మన యొద్నే ఆరంభమైతే మన యొద్నే అన్నప్పుడు క్రైస్తవ జీవితం ఈ విషయం అర్థం చేసుకోండి మన గురించి మాట్లాడుతున్నాడు మన యొద్దనే ఆరంభం అవుతే దేవుని సువార్తకు అవిదేలిన వారి గతి ఏమగును ప్రశ్న అది అంటే రెండు విషయాలు ఒకటేమో క్రైస్తవులకు సంబంధించింది రెండవది క్రైస్తవులు కాని వారికి సంబంధించింది లేక ప్రభుని తృణీకరించిన వారికి సంబంధించింది ప్రభుకి అవిధేత చూపించిన వారికి సంబంధించింది అంటే ఈ లోకస్ కాబట్టి ప్రభుని వెంబడించిన వారు ఎందుకు తీర్పు ఉంటది రోమి రాష్ట్ర పత్రిక మొదటి వర్షంలో ఏం చేస్తాం క్రీస్తు చేసిన వారికి ఏ శిక్ష విధి లేదనుంది కాని ఇక్కడేమంటుంది మన యొద్ధ అది ఆరవం దేవుని బిడల సమక్షం సమూహం దేవుని తీర్పు ఆరంభమైతే దేవుని క్రీస్తుకు అవిధేయత చూపించిన వారి గతి ఏమవు మరి కఠినంగా ఉంటదన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ తీర్పు నీకే క్రైస్తవులకే కానీ నువ్వు నిజంగా ప్రభునందుంటే నీకు తీర్పు ఏ శిక్షా ఉండదు ఎందుకు మనకని ఎందుకు అంటున్నాడు నువ్వు ప్రభు నమ్ముకున్నవాడు అంటున్నావు కానీ ఆయన మెమరించిన వాడు కావు అందుకు నీకు తీర్పు క్రైస్తవుని చెప్పుకున్నంత మాత్రాన్ని నువ్వు క్రైస్తవుని కావు నీ సాక్ష్యం ను సాక్ష్యాన్ని నిలబెట్టుకోకపోతే నువ్వు ఏ రీతిగా క్రైస్తవుని ఆచారబద్ధంగా జీవించినావు కాబట్టి ఆయన వెంబడించవున్న బాడవైతే నువ్వు ఆ గుంపులో ఉండవు వెంబడించలేదు కాబట్టి తీర్పు ఫస్ట్ ని కాబట్టి ఆ వాక్యం అర్థమవుతానే బూరల తీర్పు అర్థమవుతుంది వారం మనము చెట్లకు సంబంధించిన బోధ ధ్యానించినాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ అసరంలో ఈ చెట్లు మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యమైన అన్న విషన్ని ఎన్నో వాక్యాల రీతిగా మనం చూసినాం ముఖ్యంగా ఫలించని చెట్ల గురించి దాని తర్వాత అకాలం రాళ్లిపోయిన ఫలములు కలిగిన చెట్లను గురించి ధ్యానించిన మనం మత ఏడవ అధ్యాయము పదిహేడవ వర్షంలో యూధ పత్రిక పన్నెండవ వర్షంలో ఈ విషయాన్ని మనం ధ్యానించినాం ఈరోజు ఇంకొక విషయాన్ని మనం ధ్యానిస్తే మొదటి బూరకు సంబంధించిన బోధం ముగిస్తుంది దాని తర్వాత మనం రెండో బూర ఆరంభాన్ని మనం చూసుకొచ్చేయొచ్చు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్ని పుట్టి పడవేయబడును వీటికి సంబంధించిన చిహ్నాలన్నీ మనం గణించినాం రక్తంతో కూడింది అక్కడ మరణకాండ ఉందన్న విషయం రక్తపాతము మతపరమైన జీవితంలో రక్తపాతం ఎందుకు తీర్పు దేవుని ఇంటి రక్తపాతంతో ఆరంభమవుతుంది అన్న విషయాన్ని మనకు ప్రభుత్వ జ్ఞాపకం చేసిన కాబట్టి చర్చస్లలోనే రక్తపాతము రక్తము ప్రవహిస్తా ఉంటది దేవుడు దాన్ని పర్మిట్ చేస్తున్నాడు ఎందుకు ఆయన తీర్పు ఆరంభం ఉంటది ఎందుకు అన్నప్పుడు మనం పోలవరం కొన్ని విషయాలు ధ్యానించినాం వాళ్ళు ఎటువంటి పండగలు చేసుకున్నారు వాళ్ళు ఫీజ్ ఆఫ్ చారిటీ ఫీజ్ ఆఫ్ చారిటీ ఎక్కడ చేసినా మతపరమైన జీవితంలో పండగలు ఆహారము సమృద్ధిగా తినడము అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం కాబట్టి వాళ్ళు లవ్ ఫీస్ లు చేసుకుంటున్నారు కానీ కూడా ప్రభు యొక్క ప్రేమని ఇతరులకు చూపించిన వారు కాదు మతపరమైన జీవితం అదే ఉంటుంది వాళ్ళు ఎంత వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా ఏ రోజు కూడా ప్రభుని ప్రకటించిన వారు కాదు అంటే ప్రసవించని గొడ్రాల జీవించిన క్రైస్తవ జీవితం అది క్రైస్తవులము అని చెప్పుకున్నప్పుడు మన ప్రభుని ఇతరుల జీవితాలలో ప్రసవించాల మనం ప్రసవించే స్త్రీలాగా మనం గొడ్రాల లాగా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరున్నప్పుడు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే నా తల్లి కాబట్టి క్రీస్తుని మనం ప్రసవించాల అనేకుల జీవితంలో అంటే ఆయన సువార్తను ప్రకటించే అనేకులని రక్షలకు నడిపించాల ఆత్మీయంగా చెప్పబడిన వాక్యాలి నిజంగా ప్రసవించేది కాదు కాబట్టి వీళ్ళు ప్రసవించని గొడ్రాల కాబట్టి వాళ్ళు చివరి వరకు అదే రీతిగా శ్రమలకుండా పోల్సి వస్తాయి చూడండి కొంతమంది ఏ రీతి ఉన్నారు ప్రసవించే దశలు ఉంటూ శ్రమను అనుభవిస్తాడు కానీ ప్రసవించలేని స్థితిలో ఉంటారు కడుపులో ఉంటది పాప బేబీ కానీ ప్రసవించలేని స్థితిలో ఉంటారు చివరి వరకు కూడా వాళ్ళు వాళ్ళకు కూడా శ్రమనే కదా నీకు ఎన్ని సత్యాలు తెలిసి ఇంతగా వాక్యం తెలిసి కూడా నువ్వు ప్రసవించకపోతే నువ్వు బిడని కనే యోగ్యత ఉన్నా గానీ కనలేని స్థితిలో ఉన్న జీవితం ఇదే గొడ్రాల జీవితం అది కూడా కాబట్టి మనం ఎట్లయినా కానీ ప్రసవించాల్సిందే స్త్రీని సూర్యుని ధ్యానించుకున్న స్త్రీ గురించి మనం ధ్యానించకూడదు అదే కదా ప్రపంచమంతటా బోధ ఈరోజు ఎట్లుందంటే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఒక భయంకరమైన స్థితి జరగబోతుంది ప్రపంచమంతట అని ఎన్నో ప్రవేశాలు నేను విన్నా కానీ మీకు ఎవరికి చెప్పలే గురించి ఈ సెప్టెంబర్ ఇది నెల చెప్పలే నేను చెప్పాలి ఎందుకంటే సెప్టెంబర్ ట్వంటీ అన్ని గ్రహాలు ఒకటే లైన్లో వస్తాయి అన్నట్టు సూర్యుని కి లైన్గా వస్తాయన్నట్టు గ్రహాలు అది ప్రతి సంవత్సరం ఒక దశలు వస్తుంది కానీ ఇది స్పెషల్ అన్నట్టు కాబట్టి అన్ని గ్రహాలు ఒకటే లైన్ లో వస్తాయి కాబట్టి ఆ రోజు బీభోత్సవం జరగచ్చు ప్రపంచం అని ఎంతో మంది పాఠాలు ప్రకటించారు నేను విన్న చెలరా కానీ ప్రభు మనకి ఎప్పుడో చూపించిండు పాతవి గతస్థ కృతమైన ఎందుకంటే వాళ్ళ చరిత్ర ప్రకారంగా పాత నిబంధన కాలంలో నెరవేరి చాలా కాలాలు చాలా ప్రాంతాలలో ఆ గ్రహాలు ఆ రీతి నిలవడం వలన ఎన్నో భయంకరమైన కృత్యాలు జరిగినాయి కానీ యుగ సమర్థిక ఇష్టపడికి అవి ఏమి కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు పాటిస్తుందే ఇది గ్రిగోరియన్ క్యాలెండర్ ఇది బైబిలి క్యాలెండర్ ఆ క్యాలెండర్ ప్రకారంగా సెప్టెంబర్ థర్డ్ అనేది తప్పు ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం ఓన్లీ మూడే క్యాలెండర్స్ ఒకటేమో హెబ్రీ క్యాలెండర్ అంటే పాత నిబంధన కాలంలో ఉన్న క్యాలెండర్ అది అబ్రామ్ కాలం దానికి దానికి ముందు మోషే కాలం దాని తర్వాత అదికాండం పరిణామం చూస్తాము అది క్యాలెండర్ వాళ్ళు పాటించిన క్యాలెండర్ అది హిబ్రూఇలు కానీ పాతవి ఆ క్యాలెండర్ పనికిరాదు దానికి దానికి భిన్నంగా థలిక్ మతస్థులు ఇంకొక క్యాలెండర్ తయారు చేసుకున్నారు దానే మనము గ్రిగోరియన్ క్యాలెండర్ అంటాం ఈ రోజు పాటిస్తున్నాం ప్రపంచం అంతటా పాటిస్తున్న క్యాలెండర్ పేరు అదే కాని కృతజ్ఞన కాలం మన ప్రభు క్యాలెండర్ కూడా ఉంది మీకు ఎవరిగా తెలుసు అది విన్నారా లార్డ్స్ క్యాలెండర్ అని కూడా ఉంది బైబుల్లో ఎవరు చూడలేరు ఎవరు దాన్ని ప్రకటించలేరు ఎందుకంటే అది కాబట్టి కాదు అది అది సూచనకి సంబంధించింది అది నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఏమంటే ప్రభు చెప్పింటే లేదా కాలం ఆయన క్యాలెండర్ ఎట్లుంది డేట్స్ ప్రకారంగా నంబర్స్ ప్రకారంగా ఉందా లేదు సూచనల ప్రకారంగా ఉందా క్యాలెండర్ మళ్ళీ నువ్వు ఆ క్యాలెండర్ పాటిస్తావా లేక హిబ్రూ క్యాలెండర్ పాటిస్తున్నావా లేక గ్రీగోర క్యాలెండర్ పాటిస్తున్నావా అవిశ్వాసులు కనుకొన్న క్యాలెండర్ నువ్వు పాటిస్తున్నావు భూతంలో బోధ అన్న పాత కాలకు విధానాలను నువ్వు పాటిస్తున్నావు హిబ్రూ క్యాలెండర్ ప్రకారంగా పాటించి ఆ పండగలను చేసుకుంటావు ఈరోజు పస్కా పండగాని హైదరాబాద్ రోడ్ల మీద గోడల మీద అతకులుంటాయి అవి బుల్లెటిన్స్ అతకబెట్టింటాయి పర్ణశాలల పండగాని కొన్ని చర్చలు అతకబెట్టినాయి పులి రోడ్ల పండగని ఇంకొకడు పస్కా పండగడు రండి పస్కా పండగా మనం ఆచరిస్తామని బోర్డు పెట్టిండి ఒకడు గుడారాం లో బోద గుడారాం ఒకటే రెండు పేర్లది పర్ణశాలి కరెక్ట్ వర్డ్ గుడారాం లో అంటారు ఒకటే కాబట్టి గుడారాంల పండగ ఇట్లా రకరకాల పండగలు పెట్టుకుంటున్నారు అంటే అది హెబ్రి క్యాలెండర్ పాటిస్తారు వాళ్ళు ఈ రోజు కూడా ఇస్రాయల్ దేశంలో హెబ్రూ క్యాలెండర్ పాటిస్తారు వాళ్ళు ఆ డేట్స్ ఇంటర్నెట్ లోకి వెళ్ళి వెతుకుని పర్ణశాల పండుగలను పెట్టుకుంటున్నారు పట్టుకొని ఆ రోజు ప్రభులు సృతిస్తున్నారు చెప్పండి అది ఎంత కరెక్ట్ నువ్వు పాత వాటిని బయటికి ప్రభుకి అంటగడుతున్న వాటిని అది కరెక్టా అది కరెక్ట్ కాదని ద్వితీయోపాధ్యా దేశ కాణంలో ఎన్నిసార్లు తీసినాం వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడికి మీరు చెయ్యకూడని ఎన్ని సార్లు కాబట్టి మనం అట్లా చేయడానికి వీల్లేదు వారి దేవతలకి వారు ఎన్నో రకరకాల పండుగలు చేసుకుంటే నువ్వు ఆ పండుగలని మీ ప్రభు కొరకు వర్తిస్తావా వాటికి ఆయనకి సమర్పిస్తావా ఏ రూపకం కూడా ఆయనకు మహిమ రాదు నువ్వు ఆ పండుగలు చేసుకున్నంత మాత్రం నేను మీకు చూపించిన ఎన్ని సార్లు సంవత్సరాల క్రితం క్రిస్మస్ పండుగ చేసిండ్రు ప్రభు పుట్టక ముందే క్రిస్మస్ పండుగ అది మీకు చరిత్రాత్మకంగా నేను చూపించిన డేట్ తో పాటు ఇర్మియా గ్రంథం నుంచి చూస్తాం ఆ పండగ దాని తర్వాత ఏషియా గ్రంథంలో చూస్తాము క్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ గురించి ఒక బోధుంటది ఇంటర్నెట్ లో మనం వెబ్సైట్ లో కళ్లం బైబుల్ ప్రొఫెసింగ్ మినిస్ట్రీస్ వెబ్సైట్ పోతే ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అనే బోధ మీరు తిగొడితే ఇక ఆ బోధ కనిపిస్తారు యశ ప్రవక్త భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు క్రిస్టియన్స్ అని ఎప్పుడో ప్రవచించాడు పుచ్చని చెట్టును నీరసుడు పుచ్చని చెట్టును పెట్టుకుంటాడు ఆ వాక్యం తీసినాం కాబట్టి ఇవన్నీ మనకు చెప్పబడ్డాయి కానీ మతపరమైన జీవితంలో వాటి అన్నిటికీ వాటిని చూడలేని స్థితిలో ఉంటున్నావు అందుకే ఎప్పుడైతే నువ్వు ఆయన నిండు మనసుతో సేవించి ప్రేమించి ప్రవ్వా నా కంటి పొరలను తొలగించి ప్రవ్వా అంటే ఖచ్చితంగా తొరలిస్తాడు నాకు కంటి పొరగలు పొరలు ఉన్నాయన్న విషయం గుడి గ్రహించినప్పుడు నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు ప్రవ్వా నా కంటి పొరలు తొలగించి ప్రవ్వా అని ప్రార్థన చేస్తేనే నిజంగా నీ కంటికి పొరలు ఉన్నట్టుంది అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక నమ్మదైన నీ పొరలు తీస్తారు ఎందుకంటే నువ్వు ఎప్పుడట్లా ప్రార్థించలే నువ్వు ప్రార్థించడం అంటే తెలుసుకున్నావు ఇంతకాలం నా కంటికి పొరలు ఉన్నాయని కాబట్టి ప్రార్థిస్తేనే తప్పగా తెలుస్తాడు అప్పుడు నువ్వు వీటన్నింటినీ చూస్తావు లేకపోతే ఇవి చెప్పబడుతున్నా కూడా నువ్వు వింటా ఉంటావు మస్క మస్కగా కనిపిస్తూ ఉంటాయి మన తర్వాత మర్చిపోతావు చెవులకు కూడా అవి మందంగా ఉంటాయి కాబట్టి అవి వినిపించావు వినిపించిన ఆ క్షణం బాగుంటాయి తర్వాత నువ్వు ఎప్పటికీ వాటిని జ్ఞాపకం చేసుకోవాలంటే వాడు ఈ యుగ వారికి గుడ్డితనం కనిపించింది అనేసి చూస్తాం వాక్యం కాబట్టి ఎవరికి కనిపించింది గుడితనం పౌలు అంటాడు వారికి అంటాడు ఎవరికి ఇస్రాయల్ దేశ ఇస్రాయెల్కి కానీ మనకు తెలుసు గుడితనం ఎవరు కల్పించిండే దేవుడు వారికి దృష్టాంతం జరిగి యుగాంతం అందున మీకు బుద్ధికలనకు రాయబడింది కాబట్టి అది గుడితనం ఇప్పుడు ఎవరికొచ్చింది వాళ్ళ నుంచి గుడితనం వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళ నుంచి మనం బయటకు రావాల్సింది మనం వచ్చినాం కాబట్టి మనకి ఆ పొరలు తీసేసిండే దేవుడు అందుకే ఇవి మనం చూడగలుగుతున్నాం కరెక్ట్ గా అర్థం చేసుకోలుగుతున్నాం ఐ పర్ఫెక్ట్గా ఉంటాయి వాక్యాలు ఇది ఒక విషయం మీకు నేను జ్ఞాపకం చెయ్యరవచ్చు బైబుల్లో ఏ వాక్యం డౌట్ పడడానికి వీల్లేదు ఈ రోజు నుంచి నువ్వు డిసైడ్ చేసుకోవాలి ప్రతి వాక్యము ఆయన ఆత్మావేశం చేత ఇవ్వబడింది తిమోతి రాష్ట్ర పత్రికలో పౌలు జ్ఞాపం చేస్తాడు కాబట్టి ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న నిశ్చేతతో నువ్వు నీ విశ్వాసంలో నువ్వు పరిపక్వం చెందగలవు అభివృద్ధి చెందగలవు కాబట్టి ఏది కూడా నువ్వు డౌట్ పడడానికి వీల్లేదు నిజంగా అట్లుంటుందా బ్రదర్ నిజంగా తీర్పు చర్చకే అవుతుందా ఫస్ట్ నీకు అక్కడ అనుమానం ఎందుకుంటుంది అంత తేటగా డైరెక్ట్గా ఉంది అది వాక్యం బట్ ప్రతిదీ అవి అయినా ఇది వాక్యం అంతా మన ప్రభు కాబట్టి మన ప్రభు నోటి నుంచి వచ్చినాయి కాబట్టి అందులో నువ్వు డౌట్ పడడానికి ఫీల్ అయింది డౌట్ పడ్డా నువ్వు అవిశ్వాసం అయిపోతావు కాబట్టి ఒకవేళ నీకు డౌట్స్ ఉంటే ప్రవ్వా నా అవిశ్వాసానికి స్వస్థపరిచే ప్రవ్వా అన్న ప్రార్థన నీకు కాబట్టి ప్రతిదీ డిసైడ్ కావాలి నువ్వు తీర్మానించుకోవాలి ఇది ఖచ్చితంగా ప్రభు నుంచి అనుగ్రహించబడింది నా కనిషి అటువంటి తీర్మానంలో ఉంటేనే కానీ నువ్వు ఈ బూరలు వీటికి సంబంధించిన చిహ్నపరమైన విషయాలను అర్థం చేసుకోలేము సరే మన మొదటి బూర అంశము చివరి భాగానికి వచ్చినాము ఏడవ వచనంలో చదవండి ఎవరైనా మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్ని కాబట్టి రక్తము వడగండ్లు అగ్ని కాబట్టి రక్తము అన్నప్పుడు మరణకాండ అన్న విషయంలో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన కోపము రగులుకున్నప్పుడు అందరూ మరణిస్తారు అన్న విషయాన్ని మనం చూసుకుంటాం తర్వాత బూల తీర్పు అర్థం చేసుకోవాలంటే ఏహెచ్కల్ గ్రంథము ఐదవ అధ్యాయం అర్థం చేసుకుంటే తప్పదు అందుకే ఏ హెచ్కెల్ సంబంధించిన ఎహెచ్కేలు తల వెంట్రికల గురించి కదా ఐదవ అధ్యాయంలో ఆ ఐదవ అధ్యాయంలోని అంశంలో నీకు అర్థం కాకపోతే ఏమీ అర్థం కావు దానికి అందుకే మనం స్పెషల్ గా దాని మీద ఎంతో సమయం గడిపి అవన్నీ దీర్ఘంగా ధ్యానించినాం అందులో మూడు క్రైస్తవ గుంపులు ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపనం చేసి నాలుగవ గుంపు ఆ ముడితో పాటు సవాసంలో ఉండదు అది ఎప్పుడు ఆ ప్రవక్త చెంగున ముడి కాబట్టి దాచబడింది ఎవరికి దొరకదు ఎందుకంటే పరిశుదాత్మ పొందిన ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపనం ప్రభు వారికి విమోచన దినం వరకు మీరు ముద్రింపబడ్డవారు పరిశుధాత్మ చేత కాబట్టి హోలీ స్పిరిట్ సీలింగ్ వేసింది అందుకే ముద్రలు అన్న అంశం మీకు అర్థం చేయాలి ముద్రలు అన్నప్పుడు ఆయన సీల్ చేసుకుంటారు తన బిడలను సీలింగ్ అయినాకనే బూరల తీర్పు ఆరంభం అవుతుంది మీరు ధ్యానించినప్పుడు ప్రాణ మనం సీల్ చేయబడ్డం ఒక చిన్న క్రైస్తవ గుంపు సీల్ చేయబడింది ఎందుకు సీల్ చేయబడింది నీకు తెలుసు ఆ సీలింగ్ దేనికి సంబంధించింది పరిశుదాత్మ ఎందుకు పొందుకుంటున్నావు అంటే కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాం మన దయ్యాల మీద అధికారం పొందుకోవడం కొరకు రోగులను సస్తపరచడం కొరకు వాటి కొరకు పరిశురాత్మ పొందుకున్నాం అనుకుంటారు కానీ సర్వసత్యంలోకి పోవడానికి పొందుకున్నామన్నా ఆ విషయం ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి నిన్ను నీ మీదికి పరిశుధాత్మ నిన్ను సర్వ సత్యములను నడిపిస్తాడు అన్న సత్యం నువ్వు ఎప్పటికీ గ్రహిస్తావు గ్రహించినప్పుడే ఈ విషయాలు నీకు తేటగా ఉపరచబడతాయి ఎందుకంటే విమోచన దినం వరకు నేను గుర్తించుకున్నాడు ఔషధాత్మ పొందుకున్నాం మనం విమోచన దినం అంటే చెప్పండి ఎప్పుడు విమోచన దినం అంటే ఎడవ బూర ఏడవ సమాప్తం అయిపోతుంది కదా సమాప్తం అయిపోతుంది సమాప్తం అయినప్పుడు ఆయన మేఘరుడై ఈ లోకంలో తిరిగి రావడము భూమి మీద అడుగు పెట్టడం అవి చూస్తాం మనం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అవి నిజమైన ఆకాశము నిజమైన భూమికి సంబంధించింది కావు అవి ఆత్మీయమైన చిహ్నాలు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే అంత క్రొత్తగా అందరూ మార్పు చెందుదరు మహిమ శరణం పొందుకుంటారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తారు ప్రభు మనం చూసినాం పౌరులు రాసిన పరితులు రాసిన పత్రికలో కాబట్టి క్యాలెండర్స్ తో మనకి పని లేదు ఎందుకంటే అవన్నీ మనుషుల కల్పితాలు లేక విగ్రహాలని పూజించిన వాళ్ళు క్యాలెండర్స్ అవి అట్లా డైరెక్ట్ చెప్తాను విగ్రహాలని పూజించే వాళ్ళు తయారు చేసుకున్న క్యాలెండర్స్ అవన్నీ కాబట్టి వాటికి మనతో ఎటువంటి పొత్తు లేదు తర్వాత పడవేయబడ్డాక ఏం జరిగింది అనేదే మనం వారం వరకు ధ్యానించినాం పడవేయబడ్డాక ఏం జరిగింది మూడవ మూడవ అందువలన అది పడవేయబడ్డాక ఆయన కోపము రగులుకున్నాక భూమిలో మూడవ భాగము చూడండి భూమిలో మూడవ భాగం కాలిపోయింది అంటే చాలా మంది ప్రవచన లియర్ బాంబ్ వేస్తే కాలిపోతుంది ఎందుకంటే భూమిని కరగదీసేది ఒక న్యూక్లియర్ బాంబే ఇప్పుడు నార్త్ కొరియా న్యూక్లియర్ బాంబ్ కనుక్కున్నట్టు మన దేశం కనుకోలేదా మన దేశం కూడా కనుక్కుంది కదా పాకిస్తాన్ గా చైనా గా రకరకాల దేశాలు న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి ఈరోజు న్యూక్లియర్ బాంబుస్ తో యుద్ధం చేసుకుంటే ఏం జరుగుతుంది తెలుసా మొత్తం కరిగిపోతుంది భూమి మీరు బాగు భాగవహించుకోవాలి ఆ బాంబులు వేసి ఒకటి మీద ఒకటి వేసుకుంటే అసలు దేశాలు అడ్రస్ కూడా ఉండవు వరల్డ్ మ్యాప్ ఉండదు మొత్తం కరిగిపోతుంది భూమి కాబట్టి భవిష్యత్తులో ఇట్లా బాంబులు వేసుకుంటారు కాబట్టి మూడవ వంతు భాగం భూమి కరిగిపోద్ది అని చెప్పే ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తలు ఎందుకు పదని చెప్తున్నా కానీ చెప్పే సేవకులు ఉన్నారు అది అబద్దమైన ప్రవచనం అన్న విషయం మన దేశంలో ఎందుకంటే ఇది ప్రకృతి సహజంగా నెరవేరాలి అని కావు ఇవన్నీ ఆత్మీయంగా ఆత్మీయ స్పిరిచువల్ లేయర్లనే ఇవి నెరవేరుతాయి అన్నట్టు ఈ ప్రవశాన్ని కాబట్టి మనం చూపించింది ప్రభు భూమి దేనికి సంబంధించింది చెట్లు దేనికి సంబంధించినవి దాని తర్వాత దాని తర్వాత ఏం చెప్పండి భూమిలో మూడవ భాగము చూడండి భూమిలో మూడవ భాగం కాలిపోయాను చెట్లలో మూడో భాగం కాలిపోయాను కాబట్టి ఇవన్నీ మతపరమైన గుంపులకు సాదృశ్యం భూమి అంటే ఈ లోకాన్ని అంటుకొని జీవించేవాడు భూమి అన్నప్పుడు బాగా తెలుసుకోండి భూమిల నుంచి వచ్చేటిది ఆహారం కాబట్టి శరీరానికి సంబంధించింది ఆహారం మీద ఆధారపడే వాళ్ళు ఐశ్వర్యాన్ని సమృద్ధిగా సంపాదించుకునే వాళ్ళు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇదంతా శరీరానికి సంబంధించింది ఈ మా ఈ శరీరానికి సంబంధించింది కాబట్టి భూమిలో మూడో భాగం అంటే శరీరకమైన వాళ్ళు మూడు భాగములు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు బైబిల్లో దాని మూడో భాగము చెట్లు కాబట్టి చెట్లలో మూడో భాగం అంటే తగ్గిన చెట్లు ఉన్నాయి అని అర్థం మూడో భాగం చెట్లు కాల్చి వేపడప్పుడు చెట్లు కూడా ఉంటాయి కదా అందుకే వనములోని వృక్షములు అని పరివారం ధ్యానించిన వాక్యం వనము అంటే ఫారెస్ట్ అందులో వృక్షాలు ఉంటాయి కాబట్టి వనము మతపరమైన జీవితము లేక చర్చ్ దానికి కన్స్ట్రక్ట్ అంటాం దాన్ని దాంట్లో రకరకాల చెట్లు ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు దాంట్లో ఒక ముఖ్యమైన చెట్టు గురించి మనం పరివారం ధ్యానించడం అటు పరివారం ధ్యానించినమా మస్తకి వృక్షం మస్తకి వృక్షం గురించి ఎక్కడ మనం చూడండి బైబుల్లో ఒకటే ప్రాంతంలో చూసిన మస్తకి వృక్షం గురించి ఎక్కువగా ఎక్కడ చూడడం కూడా ఒలివ చెట్ల గురించి ధ్యానిస్తాము అంజురపు చెట్ల గురించి ధ్యానిస్తాము ద్రాక్షవాణిల గురించి ధ్యానిస్తాము ఇంకేమున్నాయి సింధూర వృక్షం గురించి ధ్యానిస్తాము కేదార వృక్షాల గురించి ధ్యానిస్తాము ఇంకేం ధ్యానిస్తాం సరళ గుంజి అటువంటి వృక్షాల గురించి ధ్యానిస్తాం కానీ మస్తకి వృక్షం గురించి ఎక్కువ ధ్యానిస్తాం ఒక రెండు స్థలాగా అనిపిస్తాం నీకు మస్తకి వృక్షం జ్ఞాపకం ఉందా మీకు దావిదు కుమారుడు ఆ చెట్టు గురించి దావిదు రెండవ కుమారుడు ఆ చెట్టు కొమ్మలకి అంటుకొని అక్షలోమే కదా అక్షలోము ఆ గుర్రం మీద సవారీ చేసుకుంటా పోతే దాని కొమ్మ ఇట్లా కింద ఉండింటిది ఆ కొమ్మకి తన తల్ల తగలగానే కొమ్మ అమంతంగా పైకి లేస్తాయి అది ఏం చెట్టు నాకైతే ఎక్కడో మైండ్ లో ఉంది అది మస్తకి వృక్షం నేను కరెక్ట్ కాదని నాకు తెలియదు కానీ ఎక్కడ ఉంది మైండ్ లో అది కరెక్టా కాదని నాకు తెలియదు మీరు తర్వాత చెక్ చేసుకోండి ఇక్కడొద్దు ఎందుకంటే మనం ఈ వాక్యం జనిస్తాం బ్రాకెట్స్ లో రాసుకోండి ఎక్కడన్నా ఈ నోట్స్ లో అది మస్తకి వృక్షమా కాదా నాకైతే ఎన్నో సంవత్సరాల క్రితం ధ్యానించినప్పుడు అది మస్తకీ వృక్షం మైండ్ లో ఎక్కడో రిజిస్టర్ అయింది నేను తప్పు కూడా కావచ్చు అంటే ఎన్నిసార్లు ఆ వృక్షం గురించి చెప్పబడింది మస్తకి వృక్షం అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి చిన్న క్రైస్తవ గుంపు అది ఎప్పుడు ఎక్కడా ఆడంబరంగా కనిపించదు అది ఎక్కడో సీక్రెట్గా ఉంటుంది అది ఎప్పుడు ఊరి చివరిన ఉంటుంది ఎవరు వారిని స్వీకరించని నల్లని వాళ్ళ లాగుంటారు ఎవరు వారిని గుర్తించని వారి లాగుంటారు వాళ్ళ పనేది వచ్చి హెచ్చరికలు చెప్పి వెళ్ళిపోవడమే వాళ్ళు ఆడంబరంగా రాజులతో పాటు మినిస్టర్లతో పాటు పొలిటీషియన్స్తో పాటు కూర్చొని తినే టైప్ కాదు వాళ్ళు వాళ్ళు రావాలా హెచ్చరించేసి వాళ్ళ బాధ్యత అది ఇదే యహువ వాకు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్లే మస్తకీ వృక్షానికి సాదృష్టం అని పోయినవరం చూసినాం ఎందుకంటే యహోవనే వారిని స్థాపించను అని మనం చూసినాం అట్ పోయినవరమా పోయినవరమాక్యం మస్తకీ వృక్షం అనుంది గాని ఇంగ్లీష్లో మట్టుకో ద్రీస్ ఆఫ్ రైచస్నెస్ అనుంది అంటే రైచస్నెస్ అంటే నీతి నీతి కాబట్టి నీతిని అనుసరించిన వృక్షములు అని అర్థం అందుకే అది ఎక్కడో రిజిస్టర్ అయితే ఉంటది లేకుంటే ఉండదు మైండ్ రిజిస్టర్ అయితే ఉంటది ఎక్కడో టైంకి బయటకు వస్తాయి కాబట్టి రెండు మూడు ప్రాంతాలలో మనం చూస్తాం ఆ చెట్ల గురించి అంటే అది రేర్ చెట్లు అని అర్థం అయితే చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి ఎందుకు ఎవడు పెంచుకోవడం చెట్లను అవి రేర్ అన్నట్టు దాన్ని ఎవడో ఆశ్రయించారు ఆ ద్రాక్ష చెట్లు పెట్టుకుంటారు ఒలివ చెట్లు పెట్టుకుంటారు అంజుర చెట్లు పెట్టుకుంటారు గానీ మస్తకి వృక్షాలను ఎవరు పెట్టుకోవడం అనే మనం అర్థం చేసుకుంటున్నాం ఆ చెట్లు స్థిరపరచబడ్డాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ప్రభు పోయినవారు కాబట్టి ఆ నాలుగో క్రైస్తవు గురించి గురించి మనం ఎక్కువ ధనించాం ఎక్కువ కానీ అప్పుడప్పుడు దేవుడు చూపిస్తుంటాడు మీరు ఇక్కడ ఉన్న చూసుకోండి గ్రంథబ్బు చెట్టులో నేనున్నాను అని దావేద్రాజ్ అన్నాడు కాబట్టి నువ్వు కూడా చూపించుకోవాలి నేను ఇక్కడ ఉన్నాను అనేది ఈ మస్తగి వృక్షానికి నువ్వు సాదృశ్యంగా ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తర్వాత పోయినవరం మనం చెట్లకు సంబంధించింది ఈ రోజు మనం గడ్డికి సంబంధించిన బోధం చూసుకుంటే మొదటి బూరా సంబంధించిన వాక్యం ముగిస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి గడ్డి అంతయు కాలిపోయను కదా పచ్చగడ్డి అంతయు కాలిపోయాను కాబట్టి బైబుల్లో చాలా జాగ్రత్తగా ఈ అంశాలు రాయబడ్డాయి పచ్చగడ్డి అని చెప్పబడింది ఉత్తగడ్డి అని చెప్పలే పచ్చగడ్డి అన్నప్పుడు పచ్చదనము దేనికి సంబంధించింది ఐశ్వర్యానికి సంబంధించింది ఫస్ట్ పాయింట్ అది మీరు అర్థం చేసుకోవాలా పచ్చదనము ఐశ్వర్యానికి సంబంధించింది పాడి పంట అంటాం చూసినావా పదాలు మన ప్రాంతంలో మాట్లాడుతుంటాం ఆ పదాలు సమృద్ధిగా పండిద్ది అంటాం పచ్చదనము దాని సంబంధించింది ప్రాస్పరిటీకి సంబంధించింది ఫస్ట్ పాయింట్ అది అర్థం తీసుకోవాలి ఇంకా కరెక్ట్ గా అర్థం అంటే ఐశ్వర్యానికి సంబంధించింది పచ్చదనం కాబట్టి పచ్చదనము అంతా కాల్చివేయబడబోతుంది ఆయన కోపము రగులుకుంది మన ప్రభు కోపం రగులుకుంది పచ్చగటి అంతా కాల్చివేయబడబోతుంది పచ్చగటికి సంబంధించిన విషయాలు నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ పచ్చదనం అంటే పేల్ అనుంది ఇంగ్లీష్లో పిఏఎల్ఈ పచ్చదనం అంటే పేల్ 55-14 ఫోర్టీన్ గ్రీనిష్ డన్ కలర్ గ్రీన్ పేల్ అనుంది అంటే నాచురంగు నాచురంగుతో పోల్చబడింది అది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీన్లో గ్రీనిష్ వెర్డెంట్ డన్ కలర్డ్ గ్రీన్ పేల్ అని చెప్పబడింది ఫిఫ్టీ ఫైవ్ లో feminine of apparently a primary word green glow a christian female and raivadini christian female and raivadini james song numbers 55 14 laymundante green ante christian female meer cheppandi christian female ante endi adhe mana guppa english em gaadadi female ante stree kada christian female ante christavas క్రైస్తవ స్త్రీ అని చెప్పబడింది ఎప్పుడు అది త్రీ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ కింద చెప్పబడ్డ వాక్యం అది డిక్షనరీ తయారు చేయబడింది క్రిస్టియన్ ఫీమేల్ పర్ఫెక్ట్ గా చివరికి వచ్చింది చూడండి అంటే క్రైస్తవ సంఘము కనేకత కోల్చబడింది కదా ఆ మీనింగ్ అక్కడ ఉంది గ్రీన్ అంటే గ్రీన్ అంటే క్రైస్తవ స్త్రీ అని చెప్పబడింది క్రైస్తవ స్త్రీ అంటే ఒక స్త్రీకి సంబంధించిందా కాదు కదా స్త్రీ అంటే సంఘాన్ని కోల్చబడింది కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ క్లూ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రీన్ గ్రాస్ లేక పచ్చ గడ్డి దేనికి సంబంధించిందంటే క్రైస్తవ స్త్రీకి సంబంధించింది అని ఆరంభం అవుతుంది దాని తర్వాత మనం ఇంకొక ముందుకు వెళ్తాం గడ్డి గ్రాస్ అంటే ఏంటి గ్రీక్ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ గ్రీక్ లో జీ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఎ ప్రైమరీ వర్డ్ ఏ కోట్ కోట్ అంటే తెలుసా దీన్ని కోర్ట్ అంటాం ఈ ఈ స్థలాన్ని ఒక కోట్ అంటాం లేక టెన్నిస్ కోర్టు క్రికెట్ కోర్ట్ అంటారు చూసారా కోర్ట్స్ అంటే ఇట్లా ఒక గ్రౌండ్ దానికి సర్కిల్స్ పెట్టి ఇట్లా రౌండ్ గా గోడలు కడితే దానికి కోర్ట్ అంటాం తర్వాత ఈ గార్డెన్ గ్రాస్ అంటే గార్డెన్ అని కూడా అంటే తోట గ్రాస్ అంటే తోట ఎవరైనా నమ్ముతారా గ్రాస్ అంటే తోట అంటారా ఎవరన్నా నమ్ముతారా గ్రాస్ అంటే తోట అని గడ్డికి అర్ధము తోట అని చెప్పబడుతుంది తర్వాత దట్ ఈస్ బై ఇంప్లికేషన్ ఆఫ్ పాశ్చర్ అంటే పచ్చిక బయళ్ళు గ్రాస్ అంటే పచ్చగ బయలు అని దాంతరత దాని హర్బేజ్ ఆర్ వెజిటేషన్ అని ఒకటే అర్థం పచ్చగ బయలు అని అర్థం బ్లేడ్ గ్రాస్ హే చివ్వరికి హే అది బ్లేడ్స్ బ్లేడ్ అంటే గడ్డి ఒక కొమ్మను పట్టుకుంటే ఒక ఆకు గడ్డి ఇట్లా కొస్షగా పొడుగు ఉంటుంది కదా బ్లేడ్ అంటారు గడ్డి మొలికెత్తినప్పుడు అది పెద్దగైనప్పుడు ఒక ఆకును పట్టుకుంటే ఇట్లా పొడుగుంటుంది ఆకు దాని బ్లేడ్ అంటారు ఇంగ్లీష్ లో బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అంటారు దాన్ని దాని తర్వాత హే వాక్యం ఆ డిక్షనరీ మీనింగ్ అక్కడికి ఎండవుతుంది హే అంటే పచ్చదనంతో ఆరంభమై హే గా మారుతుంది హెచ్ఏ వై హే అంటే వినారా పదం హే అంటే ఎండుగా డి పచ్చదనంతో ఆరంభమై చివరికి వచ్చేప్పటికీ అది ఎండిపోతుంది అని అర్థం ఉంది అంతగా మీనింగ్ ఉంది అందులో ఆ ఒక పదంలో ఫిఫ్టీ లో పచ్చది కాలుతుందా పచ్చది కాలుతాయా కాలో కదా అది ఎండిపోతేనే కాలేది మళ్ళీ అక్కడ ఏమైంది వాక్యం ఆల్ గ్రీన్ గ్రాస్ వాస్ బగడ్డి అంతయు కాల్చివేయబడను కదా కాబట్టి పచ్చగా ఉన్నప్పుడు కాలేదు కాబట్టి అది పచ్చగా ఆరంభమయ్యి దాన్ని చివరి దశకి వచ్చినప్పటికీ ఎండిపోతుంది అర్థం హే అంటే అర్థం అది అది ఎండిపోయినాకనే అని ఆ వాక్యం వ్యాప్తం చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం వాటికి సంబంధించిన విషయాలు త్వర త్వరగా మనం చూసుకుంటే మొదటి బూరా ముగించుకో మనం రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మీరు తెలుగు బైబుల్లో త్వరగా తీసి పెట్టుకోండి ఇరవై ఇంకా ఉంది సరే సరే ఇరు చాలా ఇరవై ఆరో వచనంలో గడ్డికి సంబంధించి అక్కడ ఆరంభం అవుతుంది వాక్యం ఫస్ట్ మనం అక్కడ చూస్తాం ఈ గడ్డి దేనికి సంబంధించింది అనేది దేర్ ఫర్ ఇన్హాబిటెంట్స్ వర్ ఆఫ్ స్మాల్ పవర్ అంటే వీళ్ళందరూ నా ఐశ్వర్యమే నా బలం నా ఆస్తి అంతస్తులే నా బలం నా మనుషులే నా బలం నా వెనక ఉన్న నా బలం వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఎవరు గొప్పజనం సాదృశ్యం మా పాస్టర్ గొప్ప మా ఎల్డర్స్ గొప్ప మా చర్చ్ మెంబర్స్ గొప్ప మా చర్చే గొప్ప ఇలా చెప్పుకునేవాళ్ళు అన్నట్టు వీళ్ళంతా కాని మన ప్రభు ఒక్కడే గొప్పవాడు అన్న విషయము వాళ్ళకి ఇవాళ అర్థం కావట్లేదు కాబట్టి కాబట్టి వాటి కాపురాస్తులు చూడండి కాపురాస్తులు అంటే ఆ ప్రాంతంలో నివసించేవారు అని అర్థం ఆ గార్డెన్స్ లో నివసించే వాళ్ళు ఆ కోర్టులో నివసించేవారు ఆ సంఘంలో నివసించేవారు ఆ ప్రాంతంలో జీవించేవారు ఆ దేశంలో జీవించే వాళ్ళు కాపురస్తులు కాబట్టి కాపురస్తులు ఏమవుతారంట బలహీనులు అవుతారంట అంతేనా బలహీనులై జడిసేదారు జడిసిరి తర్వాత ఇంకోటి ఉంటది ఆ విభ్రాంతి నొంది ముందు ముందు బలహీనులు దాని జడిసిరి దాని తలత విభ్రాంతి ఎప్పుడు బలహీనలు ఎప్పుడు జడిస్తారు ఎప్పుడు విభ్రాంతి పొందుతారు చెప్పండి విభ్రాంతి అంటే ఏం తెలుసా కూడిన ఆశ్చర్యం అయ్యో ఏమైపోయింది నేను అనుకున్నది జరిగింది ఏంది అంటే అది విభ్రాంతిని కాబట్టి ఎప్పుడు విభ్రాంతిని అందుతాం చెప్పండి నువ్వు నమ్ముకున్నది నిజం కానప్పుడు నువ్వు విభ్రాంతిని అందుతావు అందుకే మత విశ్వవార్త ఎనా ప్రభు గురించి మన ప్రభు తన నోటి ద్వారానే చెప్తాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు ఎలాగో అగ్గుపడునో అలాగునే మనసుకం రాకడా ఉండును అని చెప్పి ఒక సూచన అంటే ఆయన అమాంతంగా మాయమేటట్టు రాడు సీక్రెట్ గా రాడు రాప్చర్ అనేది సీక్రెట్ గా జరుగుతుంది బోధ ర్యాప్చర్ అంటే ఎత్తబడడం కదా సంఘము ఎట్లా ఎత్తబడుతుంది సీక్రెట్ గా ఎత్తబడుతుంది అది బోధ పక్కన నుండి నేను ఎత్తబడితే పక్కన నుండి అది బోధ సీక్రెట్ బోధ కాబట్టి ర్యాప్చర్ అనేది సీక్రెట్ గా జరిగిపోతుంది వాడు ఏరోప్లేన్ ఇద్దరు పైలట్స్ ఉంటారంట అది టిమ్ లేహే అనేవాడు దాని మీద సినిమాలు తయారు చేసిన చెప్పిన మీకు కొంతకాలం క్రిందట మస్తుబులు సంపాదించుకుండు పుస్తకాలు రాసిండు సినిమాలు తీసిండు అయితే అన్ని ఊహించడమే ఆయన సినిమాలలో ఎత్తపడే టైంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎత్తబడ్డాక ఎట్లా ఉంటుంది పరిస్థితి వాటి సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకున్నాడు టిమ్ లేహే అనేవాడు ఆయనకు ముందు హాల్ అనేవాడు వీళ్ళంతా సేవకులు మంచి సేవకులు కానీ చివరికి వచ్చినప్పటికీ ధన వ్యామోహం పడినారు ర్యాప్చర్ మీద ఎన్ని పుస్తకాలు రాసినా లక్షల లక్షల కాపీలు అమ్ముడుపోతాయి ప్రపంచంలో ర్యాప్చర్ మీద సినిమాలు తీస్తే ప్రతి చర్చలో సినిమా స్క్రీన్స్ పెట్టుకొని చూస్తారు అంతగా ప్రేమిస్తారు ఆ బోధని కానీ ఆయన సీక్రెట్ గా వస్తారని చెప్పలేదు వాక్యం దొంగ వలే వస్తారని ఉంది వస్తారంటే దొంగలాగా రాడు దొంగ సీక్రెట్గా వస్తాడు దొంగ వలె వస్తాడంటే ఏ టైంలో వస్తారో చెప్పలేదు కాబట్టి ప్రతి లో ప్రతి దశలో మనం మేలుకొనే ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి కొరకు చెప్పిండీ కానీ దొంగలాగా వస్తాడనే చెప్పలే దొంగ వలే వస్తాను అంటే నేను చెప్పాను ఏ టైం అనేది అది మీరు చూస్తున్నది గ్రిగోర క్యాలెండర్ ప్రకారంగా నేను గ్రిగోర క్యాలెండర్ ప్రకారంగా రాను అందుకే ఈ రోజు చాలా మంది సేవకులు ప్రపంచం అంతటా పలాని డేట్లు వస్తాడు పలాని సెప్టెంబర్ రోజు వస్తాడు ఫలాని ఆగస్ట్ వస్తాడు పలాని ఏప్రిల్ వస్తాడు ఇట్లా క్యాలకులేట్ చేస్తున్నారు అవి అన్యులు తయారు చేసుకునే క్యాలెండర్ అది దాని ప్రకారంగా రాడు ప్రభు ఆయన క్యాలెండర్ ప్రకారంగా వస్తాడు లార్డ్స్ క్యాలెండర్ ప్రభు క్యాలెండర్ ప్రభు కాలమాన పట్టిక అంటాం దాన్ని క్యాలెండర్ అంటే కాలమాన పట్టిక అంటాం క్యాలెండర్ ని కాబట్టి ఆయన కాలమాన ప్రకారంగా రావాల్సింది పోయి నీ కాలమాన ప్రకారంగా రావాలనుకుంటే ఎట్లా వస్తుంది అందరి క్యాలకులేషన్స్ రాంగ్ అవుతున్నాయి ప్రపంచంలో కాబట్టి అట్లా జరగదు ఎప్పటికూడా ఆయన కాలం ప్రకారంగా ఆయన టైం ప్రకారంగా ఆయన రావాల్సింది ఆయనకు తెలుసు ఇంకా వచ్చేవాడు ఆలస్యం చేయడు ఎందుకంటే ఇంకా దగ్గర టైం పర్ఫెక్ట్ గా దగ్గర టైం అందుకే నువ్వు ఎక్కడ అక్కడ నిలబడాల జాగ్రత్తగా నువ్వు చూసుకో నువ్వు ఉన్న స్థలంలో నేను చూసుకో అక్కడ నుంచి పడిపోకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకో కాబట్టి గ్రీన్ గ్రాస్ అనేది ఐశ్వర్యానికి సంబంధించింది ఐశ్వర్యాన్ని ఆశ్రయించిన క్రైస్తవ స్త్రీకి సంబంధించింది నేను ఇంకా స్ట్రెయిట్ కొట్టేస్తున్నా ఇంకా డొంక తిరుడు లేదు అంటే నేనేదో సొంతగా క్రియేట్ చేసుకుని చెప్తుంది కాదు ఈ విషయం అర్థం చేసుకోండి ఇది నాది కాదు ఇది ప్రభుధి బైబిల్కి వెళ్ళి చూపిస్తున్నది కాబట్టి సరే అది నా మైండ్ లోకి వచ్చినప్పుడు అట్లా కనెక్ట్ అవుతుంది అంటే నేనేమన్నా గొప్పండి కాదు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవనుకంటే గొప్పవాడు నాలో ఉన్నవాడు అవి చూపించాల నాకు చూపించకపోతే నేను చూపిస్తా కాబట్టి అట్లా కారణంకి వీల్లేదు నాలో ఉన్నవాడు తప్ప ఇవి ఎవ్వడు నాకు చూపించలేడు కాబట్టి ఐశ్వర్యాన్ని ఆశ్రయించిన క్రైస్తవ సంఘానికి సంబంధించింది ఈ రోజు ప్రపంచం క్రైస్తవ సంఘము ఐశ్వర్యాన్ని ఆశ్రయించింది మొదటి దశాబ్దపు క్రైస్తవ సంఘము శ్రమను ఆశ్రయించింది ప్రభు కొరకు మరణించడానికి సిద్ధపడింది ఈరోజు నేను చనిపోతా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను పంపండి ఫీల్డ్ క్రైస్తవ చర్చ్ హిస్టరీ గురించి మనం ధ్యానించినప్పుడు చరిత్ర సంఘ చరిత్ర గురించి ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఒక్కొక్కరు ఎంత భయంకరంగా హత సాక్షులు ఉన్నారనేది నేనైతే చాలా ఆ విషయాలు ధ్యానించినప్పుడు చాలా వేదన కలుపుతారు వాళ్ళంతా భయంకరంగా శ్రమలనుభవించి కొంతమంది అప్పుడు ఇంకా ఇస్లం మతము విస్తరిస్తుంది ప్రపంచంలో క్రైస్తవ సంఘము ఆల్రెడీ విస్తరించి స్టార్ట్ అయిపోయి ప్రతి దేశంలో ఈరోజు అరబ్ దేశాలున్నాయి కదా ఒకప్పుడు అవన్నీ క్రైస్తవ దేశాలు ఐగుప్తు క్రైస్తవ దేశం ఒకప్పుడు ఈ రోజున్న సిరియా ఒకప్పుడు క్రైస్తవ దేశం టర్కీ ఒకప్పుడు క్రైస్తవ దేశం పౌలు ఈ ప్రాంతాలపై సేవ చేసినాడు ఒకప్పుడు ఈ రోజు అవన్నీ అరబ్ దేశాలగా తయారైనవి ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఒకసారి మీకు టైం ఒకసారి చూపిస్తా వాళ్ళు ఎట్లా దాన్ని సిస్టమేటిక్ గా క్రైస్తవులని సంహరించి వాళ్ళు దాన్ని ఎట్లా ఈ మతాన్ని స్వీకరించి లేకపోతే సావు అట్లా కత్తి పెట్టి జబర్దస్తి కన్వర్ట్ చేయించుకున్నారు వాళ్ళు దాని తర్వాత కొంతమంది క్రైస్తవులు తర్వాత పోపు ఏ రీతిగా రివర్స్ వాళ్ళని కొట్టిండ్రు యుద్ధాలు చేసి వాళ్ళని ఎట్లా చంపకపోతే ఈ రోజు క్రైస్తవులు ఉండకపోయే వాళ్ళు అవన్నీ చరిత్రలో చూస్తాం మనం కాబట్టి ఎవరు స్టార్ట్ చేసిండ్రు ఎవరు ముగించిండ్రు అవన్నీ చరిత్రలో ఉన్నాయి కాబట్టి ఆ చరిత్ర ధనించినప్పుడు ఒక ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది అది రోమ చక్రవర్తి ప్రభుని స్వీకరించాక ప్రపంచంలో ఉన్న బిషప్ లను చరిత్రలో దగ్గర దగ్గర పన్నెండు వందల సంవత్సరాల జరిగిన స్టోరీ నేను మీకు చెప్తున్నా ప్రపంచం నుంచి దగ్గర దగ్గర మూడు మంది మూడు మంది అనుకుంటా మూడు మంది బిషప్లను గెలిపిస్తే అక్కడ వచ్చేది మంది అంతే రెండు వందల అక్కడ పెద్ద అంశాలు ఆరంభం జరిగితే వాళ్ళలో అలజడిలు వస్తాయి బోధ మీద వాక్యాల బోధల మీద అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎట్లుంటారంటే ఒక బిషప్ రెండు కండ్లు ఉడబెరికిన బిషప్ ఉంటారు ఒకటి చేతులు ఎర్ర కొట్టుకుని ఒక కాలు దెబ్బలు గాయలైన వాళ్ళందరూ మాని మీటింగ్ కుస్తారు ఆ చరిత్రలో అవన్నీ చదువు తప్పని నేను చూసిన ఐగుప్తి నుంచి ఒక బిషప్ వస్తాడు ఆ రోజు వచ్చి ఎంతో దూరం నుంచి వస్తాడు ఎందుకంటే చక్రవర్తి క్రైస్తవులందరినీ ఐక్యం చేయడానికి కొరకు వాళ్ళ కొన్ని అంశం నియమించడానికి కొరకు పిలిపిస్తారు కాబట్టి వాళ్ళు వస్తారు అక్కడ ఒక్కొక్కరు శ్రమలు అనుభవించిన వాళ్ళు కొంతమంది మరణమయ్యే దశలో ఉంటారు అయినా కానీ ఆసక్తితో వస్తారు అక్కడ ఆ అందులో పాల్గొనాలని సరే అవన్నీ మనం అంత దీర్ఘంగా ఇప్పుడు ధరించం పిలిదు కానీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మీకు అవన్నీ చూపిస్తాను వాళ్ళు ఎంతగా దేవుని కొరకు శ్రమల పాలైనరు ఈ రోజు లేదు అట్లా మనం సంపూర్ణంగా ఇక్కడ కూర్చొని వాక్యాన్ని మనం ఆనందిస్తాం గానీ అక్కడ లేకుండా వాళ్ళ టైంలో అయినా కాని ఆయన కొరకు జీవించారు శ్రమల గుండ పోయిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఒక రక్తపు బొట్టు కా పడింది విశ్వాసి రక్తపు బొట్టు పడితే అందులోంచి అదొక విత్తనం నాటబడినట్టే అందులోంచి సవ లక్ష మంది దేవుని బిడలు పుట్టేటోళ్ళు ఆ భూమిలో అటువంటి విధానంగా క్రైస్తవులు విస్తరించినట్టు మనం చూస్తాం ఎంతమంది చనిపోతే దానికి డబుల్ ట్రిబుల్ సేవకులు బయటకు చూస్తాం చరిత్రలో ఇప్పుడే లేదా బోధ ఇప్పుడంతా ఐశ్వర్యాన్ని ఆశ్రయించింది అందుకు యుగ మొదటి బోర ఊదినప్పుడు దేవుడు మనకు చూపిస్తుండూ పచ్చగడ్డి అంతా అంతా కాలిపోయింది అన్న విషయాన్ని ఇప్పుడు నేను మీకు అవన్నీ చూపిస్తాను చూడు ఇందాక చూస్తున్నాము రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వారి కాబట్టి వారి కాపురస్తులు బలహీనులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నొందిరి చూడండి వాళ్ళందరు ఎట్లున్నారంట పొలములోని కాబట్టి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ కూడా చెప్తుంది పొలము గార్డెన్ లేక కోర్ట్ పొలములోని గడ్డివలే మనుషులంతా దాని కాపురస్తులు పొలములోని గడ్డివలే తర్వాత ఏం తది కాడ కాడ వేయని చేనట్టే మీకు తెలుసు ఎవరికన్నా చేసు కదా చేను అంటే పంట కాడ వేయని చేనట్టే తెలుసా మీకు కాడ అంటే ఏంది కొమ్మలుండవు కాడ అంటే కొమ్మలు కొమ్మలు లేని చేను అంటే వాటిని జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో కాడ వేయని చేను కాడవేని చేను అంటే హర్బ్ అని ఉంది హర్బన్ హెచ్ఆర్బి హర్బ అంటే ఏం చెప్పండి అదే దాన్ని పదం ఉంది బ్రదర్ మూలికలు అంటారు చూసినరా మూలికలు చిన్న చిన్న అవి మూలికలు అంటారు అంటే మందులు తయారు చేస్తారు ఆయుర్వేదం వేరే ఆయుర్వేదం అంటే రూట్స్ తోని కాయలతోని చేసేది ఆకులతో చేసేదాన్ని హర్బల్ అంటారు ఇవి అవి కావు గ్రీన్ హర్బ్ అని ఇంగ్లీష్ లో గ్రీన్ హర్బ్ అంటే కాడవేణి చేదా అంటే అవి చిన్న చిన్నవి అన్నట్టు చిన్న చిన్న చిన్న చిన్న బుష్ లాగా ఉంటాయి అన్నట్టు కంప లాగా అంటే ముళ్ళకంప కాదు కానీ చిన్న చిన్న కంప లాగా కానీ అవి వాటి కొమ్మలు ఉండవు గట్టి కొమ్మలు ఉండవు అన్నట్టు అట్లా కాబట్టి మొదటిది గ్రాస్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ గ్రీన్ హర్బ్ యాజ్ ద గ్రాస్ ఆన్ దౌస్ టాప్స్ అంటే ఇంటి మీద మన ఇళ్ళ మీద మోలుస్తాయి చూస్తుండ్రా వాటిని అంటున్నారు దాని గురించి చిన్న చిన్నగా మోలుస్తాడు చూడండి వాటి గురించి చెప్పబడింది అక్కడ ఇవన్నీ చివరిన పరం బాగా అర్థం చేసుకోండి ఇంటి మీద ఎందుకు మొలుసుకుంటాయి అవి నేను ఇంటికి పోతుంటే ఒక ఒక ఇట్లా రోడ్ మీదకి రేకులు ఉంటాయి ఒకరింట్లో ఆ రేకుల మీద ఎప్పటి నుంచో కూలిపోయిన మట్టి అంతా జమ అయి మొన్న వర్షం పడింది కదా దాని మీద మంచిగా పచ్చ గడ్డి మొలికెత్తింది చూడడానికి చాలా బాగుంది అది మంచి ఐడియా ఉంది రేపుల ఇంట్లో ఉంటే ఇంటి మీద మట్టి వేసి గడ్డి వేసినాం అనుకో నీకు ఎండగాలం సలగుంటది ఐడియా రాలేదు కానీ అవి ఎండిపోతాయి ఆ గడ్డి ఎండొస్తే ఎండిపోతాయి దానికి ఎంత నీళ్లు వేసినా ఎడిపోతాయి ఆ గడ్డి తర్వాత నట్లుంటాయి బోల్ట్స్ మట్టి నీళ్లు గడ్డి ఉంటే బోల్ట్స్ ని తినేస్తుంది అది తుకు పడిపోతాయి తుకి పోయి కార్తాయి నీళ్లు అండ్ యాజ్ కార్న్ బ్లాస్టెడ్ బిఫోర్ ఇట్ బి గ్రోన్ తర్వాత ఆశ్చర్యకరం చూడండి ఇంటి మీద గడ్డి తర్వాత చివరిగా ఆరో వచనం ఇరవై వచనంలో చివరి భాగం కాడని చేనువలే తర్వాత అదే ఆ ఇరవై ఆరో వర్షం చివరి భాగం కాడవేని చేను తర్వాత ఏముంది తెలుసా గ్రాస్ ఆన్ ద హౌస్ టాప్స్ అని ఉంది ఇంటి మీద ములిచిన గడ్డి వలే ఉంది తర్వాత అండ్ యాజ్ కార్న్ బ్లాస్టెడ్ కార్న్ అంటే తెలుసు మీకు సింటే పనులు మొక్కజొన్న గోధుమల పనల్ అంటారు విషన్ రా వాటిని కార్న్ అంటారు మొక్కజొన్న మొక్కజొన్న వెన్నులని కార్న్ అంటారు కార్న్ బ్లాస్టెడ్ బిఫోర్ ఇట్ బి గ్రోన్ అప్ అయి మొక్కజొన్నలు పంట దశకి రాకముందే అవన్నీ పగిలిపోతున్నాయంట అవన్నీ పడిపోతున్నాయంట బ్లాస్ట్ అయిపోతున్నాయి అంట అంటే కాలిపోతున్నాయి అంట అంటే అట్లాగా పోల్చినడు గొప్ప జనల్ని మొదటిది ఏంటి బలహీనలు తర్వాత జడిసిపోతున్నాడు ఆయన వచ్చటానికి మెరుపు తూర్పును ఉదయించబడమంటే వారు కనిపించడం అంటే ఆయన మేఘరుడే రావడము సకల గోత్రంలో వారు చూసి రమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు సకల గోత్రములంటే అందరూ అందరూ రమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు అయ్యో అయ్యో నిభ్రాంతి అవుతారు ఆయన వచ్చి అమాంతంగా ఎక్కబోతారంటే ఇదేది నేను నమ్మిన బోధ అని అప్పుడు భయపడతారు నేను ఆస్తిరించిన తప్పే అని అప్పుడు భయపడిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపడు కాబట్టి వాళ్ళు ఎట్లున్నారంట గడ్డి అంటే సమృద్ధిగా మూడు పూటలా తినాలా తాగాల సుఖించాలా నా ప్రాణమా తినము తాగము సుఖించము అన్న వాక్యాన్ని సగమే వాడుకుంటా ప్రసంగిలో ఉంటది ఆ వాక్యం నా ప్రాణమా తినము తాగము సుఖించము ఆయనను ప్రతి లెక్క చెప్పవాలను అని వాక్యం అక్కడ నువ్వు నువ్వు తినడానికి తాగిన దానికి దానికి లెక్క చెప్పాల్సి అంటే నీకు లెక్క ఉంటుంది అని చెప్తున్నాడు ఆ రీతిగా జీవిస్తే నీకు లెక్క ఉంటుంది అంటే తీర్పు ఉంటుంది అని కాబట్టి మనం అట్లుండడానికి బిల్లేదన్న విషయం నేర్చుకోవాలా కాబట్టి వీళ్ళందరూ పరిపక్వం చెందకుండానే ఫలము పండక ముందే రాలిపోతారు కాల్చివేయబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకేస్తుంది కాబట్టి అందరూ పచ్చగడి అంతయు కాల్చివేయబడను అని మనం ఇందాక చూసిన వాక్యం సామెతల గ్రంథము కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండవ వచ్చినం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినం చూడండి భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేదురు ద వికెడ్ ప్లాటర్ అగెన్స్ దాషన్ విత్ హిమ్ అపాన్ హిమ్ విత్ స్టీ వారిని చూచి పండ్లు కొరకు దురు పన్నెండు వచనం ముప్పై అధ్యాయము రెండవ వచనం చూడండి వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు తర్వాత వారు గడ్డి వలె ఎండిపోదురు అన్నది లే ఫస్ట్ వచ్చిన వారు గడ్డి వలె త్వరగా ఎండిపో ఎండి ఎండిపోదురు అనేది ఇంగ్లీష్ అట్లా లేదు అందుకే అక్కడ లాక్ అయింది మైండ్ ఫార్ దే షల్ సూన్ బి కట్ కట్ డౌన్ లైక్ ద గ్రాస్ అనేది తెలుగుకి ఇంగ్లీష్ చాలా తేడా ఉంది మనం ఎన్నిసార్లు గమనిస్తాం ఈ మధ్య వ్యాఖ్యాలు చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఏముందంటే ఫార్ దే సూన్ బి కట్ డౌన్ లైక్ గ్రాస్ గడ్డిని కోస్తాం కదా దేశం వాళ్ళు గడ్డిని వారు గడ్డి ఉన్నారు వాళ్ళు కొయ్యబడతారు ఉంది అక్కడ అంటే కత్తి వాళ్ళ వెంటబోతుంది అన్న విషయాన్ని అక్కడ మా జ్ఞాపకం చేస్తున్నాడు అండ్ విదర్ యాజ్ గ్రాస్ విదర్ యాజ్ గ్రీన్ హర్బ్ హర్బ్ అంటే అక్కడ చెప్పండి ఇప్పుడు తెలుగులో ఉందా ఇంతకు ముందు కాడలేని చేను వలే అని ఉంది కదా అదే వాక్యం ఇక్కడ ఇంగ్లీష్ లో సేమ్ ఉంది కానీ తెలుగులో ఇక్కడ వేరే ఉంది అక్కడ తెలుగులో ఒక రీతిగా ఉంది ఇక్కడ తెలుగులో ఉంది ఒకటే వచ్చిన మళ్ళీ ఇక్కడ పచ్చని చేను కదా అక్కడ కాడ కాడవేణి చేను తేడా చూడండి జాన తేడా ఉంది ఇక్కడ పచ్చని చేనుకి కాడవేణి చేనుకి తేడా ఉంది ఇక్కడ అదే రీతికి ఉంది గ్రీన్ grass soon be cut down like green grass and wither as the green herb ante rendu vishalu rendu vidaluga pole gap tappisundhi modati endante vallu gaddi vaaru gaddita polchabaddaru vallandaru tegave padtaru ani cheppabaddindu dantrata vallu vaadi potharu pachadi kurevale vaadi potharu ani cheptunnadu pachani kura ante me eddamai kura galle etti iskochipothe aakural iskochipothe vaadi pothu antaru atla polchukottam manam tani ikkada atla ledhi adi గ్రీన్ హర్బ్ అనింది అంటే చాలా చిన్నని చెట్ల వల్ల చెట్లతో పోల్చబడింది చిన్న చిన్న మొక్కలతో పోల్చబడింది వాళ్ళు ఆ రీతిగా ఎండిపోతారు అన్న విషయం జ్ఞాపకం చేసింది కానీ ప్రభునందు నమ్మిక వాడు యహో నమ్మిక మేలు చేయము దేశం నిలిచి నిలిచి సత్యం ను అప్పుడు ఎహో సంతోషించు లేదు ఇంగ్లీష్ చాలా తేడా ఉంది రే ఇంగ్లీష్ లో తెలుగు చాలా తేడా ఉంది అప్పుడు ఆయన నిన్ను పోషిస్తాడు అనుంది సామెత కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో దోషల్ బి వెర్లీ దోషల్ బి ఫెడ్ అనుంది ఉందా అట్లుందా వెర్లీ దోషల్ బి ఫెడ్ మూడో వచనంలో అంతే ఉంది అక్కడ అప్పుడు యహో అని నిన్ను పోషించును అనుంది నీ హృదయ వంశం తీర్చును కరెక్ట్ ఐదే యశయ గ్రంథము నలభైవ అధ్యాయం మన గ్రంథం యశయ గ్రంథము నలభైవ అధ్యాయము ఆరో వచనంలో ఈ గడ్డి దేనికి దేనితో పోల్చబడింది సరే గడ్డి అంటే గొప్ప పోల్చబడింది మనం ఆల్రెడీ చూసినాం ఈ వాక్యాన్ని నలభైవ అధ్యాయము ఆరో వచనంలో ద వాయిస్ సెట్ క్రై అండ్ హీ సెట్ వాట్ షాల్ ఐ క్రై ఆల్ ఫ్లెష్ ఈ గ్రాస్ అండ్ ఆల్ ద గుడ్లీస్ దే ఆఫ్ ఈ ఫ్లవర్ ఆఫ్ ద ఫీల్డ్ మీరు చదవండి తెలుగులో ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞన్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు చూడండి సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు సర్వ శరీరాలు అంటే గొప్ప జనము అంత సర్వ శరీరలు గొప్ప జనము గడ్డి అయి ఉన్నారు కాబట్టి ఇది మంచి మంచి చిహ్నం ఇది గడ్డి దేనికి సంబంధించింది అంటే సర్వ శరీరలకు సంబంధించింది కానీ పచ్చదనం దేనికి సంబంధించింది ఐశ్వర్యానికి సంబంధించింది పంట ఆస్తులు అంతస్తులకు సంబంధించింది కాబట్టి వీళ్ళు ఆశ్రయించినదంతా ఐశ్వర్యాన్ని అని ఈ విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వాళ్ళందరు ఎట్లుంటారంట వారి అందమంతయు అడవి పువ్వు వల్లే ఉన్నాయి ఏమవుతుంది ఏడో వర్షంలో చూడండి యహోవా తన శ్వాసను దానిమీద ఊదగా గడ్డియు ఎండును పువ్వువాడును నిశ్చయముగా నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే ఇక నాకు డౌట్ లేదు ఏ వాక్యం మీద ఇంక ఏ వాక్యమే డౌట్ ఉంది నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే కాబట్టి ప్రగాఢ గ్రంథాలు చూస్తున్న ఆ గడ్డి జనానికి సంబంధించింది ఏ జనానికి సంబంధించింది అక్కడ కూడా చాలా కష్టతరం సామాన్యంగా అర్థం కాదు ఏ జనానికి సంబంధించింది గొప్ప సంబంధించింది అనేసి నాకు బాగా అర్థం కానీ ఇతరులకు అర్థం కాదు అది ఖచ్చితంగా గొప్ప జనం మొదటి మూడు గుంపులు కూడా చెట్లు మూడవ వంతు భూమి మూడవ వంతు అన్న విషయాలు చూసినాం చివరి భాగము ఇది ఇది గొప్ప గడ్డి అంత గాలిపోతుంది కానీ అక్కడ మూడో భాగం చెట్లు మూడో భాగం భూమి గాలిపోతుంది అంతే తేడా తర్వాత గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును అంటే పువ్వు వాడిపోతే పంట రాదు ఫలించరు గడ్డి గడ్డి ఎండిపోతే పువ్వు రాలిపోతే ఇంకా పువ్వు లేకపోతే కాయ ఎట్లొస్తుంది కాబట్టి వాళ్ళు అకాలం వాళ్ళు ఫలిం కాయ కాకముందే వాళ్ళు ఎండిపోతున్నారు అన్న విషయాన్ని అంటే వాళ్ళు ఎప్పుడు ఫలించలేరు వాళ్ళు ఎప్పుడు ప్రసవించలేరు ప్రభుని ఎప్పుడు మనుషులకు చూపించలేరు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు కానీ గడ్డి మీదనే దేవుని ప్రేమ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి గొప్ప జనం మీదనే ఆయన కన్ను దృష్టి ఎందుకంటే వాళ్ళు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారు హలలిగా పాటలు పాడతారు ప్రార్థనలు చేస్తారు మళ్ళా లోకాతీతంగా జీవిస్తూ ఉంటారు అందుకు వాళ్ళని వాళ్ళ మీద ఆయన జాలి వాళ్ళని ఏ రీతిగా సంపూర్ణంగా నా తట్టు ఆయన ప్రయాసం దానికి సంబంధించింది అందుకు మనల్ని దేవుడు ఇక్కడ నిలబెట్టింది వాళ్ళందరినీ సంపూర్ణంగా ఆయన తట్టు మార్చుకోవడానికి కొరకు నిన్ను నన్ను నిలబెడుతున్నాడు మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన తన పిడల ధోరణి ఇవన్నీ చేస్తున్నాడు ఆయన తీర్పుని శత్రు ద్వారా నెరవేరుస్తా ఉంటాడు శత్రు సమూహాన్ని లేపుతా శత్రు సాయ్యానికి లేదా శత్రు రాజులకు లేపుతా ఉంటాడు తన బిడ్డల మీద తీర్పు తీర్చడానికి తన బిడ్డలను శిక్షించడానికి కోరు అది ఆయన విధానం మతయ్య సువార్త ఆరవ అధ్యాయము ముప్పై వచనంలో ఈ గడ్డిని మళ్ళా తిరిగి జ్ఞాపకం చేస్తాడు దేవుడు చూడండి మతయ్య సువార్త ఆరవ అధ్యాయము ముప్పైవ వచనం చూడండి నేడుండి రేపు పొయ్యిలో వేయవాడు గడ్డి అడవి గడ్డి కాబట్టి ఇంతకు ముందు కూడా చూసినాం అడవిలోని చెట్లు పువ్వులు తర్వాత గార్డెన్ అని చెప్పినాము దాని తర్వాత కోర్ట్ ఎన్నో పదాలు మనకు చూపించింది దేవుడి కాబట్టి అడవి గడ్డి ఇది అంటే మంచి గడ్డి కాదని అర్థం అడవి గడ్డి అంటే అది క్రూరమైన వాటితో పాటు ఉన్నది గడ్డి అడవి గడ్డ క్రూరమైన జంతువులకు సంబంధించింది కాబట్టి సర్పంలు తేళ్లుండేవి అవి క్రూరమైన జంతువులు అవి వాటి సహాసంలో ఉన్న గడ్డి అందుకే అడవి గడ్డి అన్నాడు గుత్తగా చెప్పలేదు ఆయన మన ప్రభు అట్లా అట్లా లూజ్ గా విడిచిపెట్టేవాడు కాదు ప్రతి వాక్యాన్ని ఆయన జ్ఞానంతో ఆయన ఎంతో జ్ఞానవంతుడు అందుకే మన ప్రభు గురించి నేర్చుకోవాలన్న తపన మనలో అధికం కావాలా ఆయన చెప్పిన ప్రతి వాక్యము ఎంత జాగ్రత్తగా ఒక తెగవారికి అర్థం చేసుకుంటారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని భద్రపరిచింది వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రించబడ్డాయన్నాడు మీరు అర్థం చేసుకుంటారు వారు అర్థం చేసుకోలేరు అని చెప్పిండు ఒక తెగ వాళ్లే వీటిని అర్థం చేసుకుంటారు ఆ తెగలో మనం ఉన్నాం అని నువ్వు తీర్మానించుకోలేదు కాబట్టి అడవి గడ్డి ఒక రోజు ఉండి మరుసటి రోజుకు అది పొయ్యిలో వేయబడుతుంది అది ఏంటంటే అక్కడ పొయ్యిలో వేయబడు అగ్ని పొయ్యిలో వేయబడు అడవి గడ్డి పొయ్యి అంటే అగ్నిగుండం అగ్నిగుండం ఎవరిగా చెప్పాలంటే దాంట్లో ఏ పడుతుంది అంటే వీళ్ళందరూ శ్రమల గుండా పోక తప్పదు ఇప్పుడు వాడు కంసలి వాడు ఎంలేస్తాడు దాన్ని అది పొయ్యే కదా కొలిమైనది పొయ్యే దాంట్లో వేసి వేడి చేసి దాన్ని తీసి పెడతీసి కొడతాడు వీళ్ళందరూ శ్రమల పోక తప్పదు శ్రమలైనది అగ్నికి సాదృశ్యం ఆయన కోపానికి సాదృశ్యం ఆయన కోపము రగులుకున్నప్పుడు వీళ్ళందరూ అగ్నిలో పుటం వేయవడం వల్ల బంగారం పుటం వేయబడినట్టు వెండి వరకు కాల్చి వీళ్ళందరూ శ్రమల పోయి బయటికి రాక తప్పదు గుండా పోతే అంతా మరణించక తప్పదు అది అగ్నిలకు పోతే మరణించక తప్పదు అది దాని గుణగణం పోగొట్టుకొని తిరిగి బయటకు రాక తప్పదు అది దాని పాత గుణగణం పోగొట్టుకుని మహిమ ధరించుకొని రాక తప్పదు అయినా మహిమను ధరించుకోక తప్పదు కాబట్టి గొప్ప జనం అందరూ మరణిస్తారన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తున్నది యాకబు రాష్ట్ర మొదటి అధ్యాయము పద వచనం పదకొండు పది పదకొండు వచనం యాకబు రాష్ట్ర పత్రికలో యాకబు మొదటి అధ్యాయము పది పదకొండు ఏలైనా గా ఎవరు ఎవరు ఒకడనుందా ఏలైనా గా ఒకడు గడ్డి పువ్వు వలె గతించిపోవును ఎందుకు ఫర్ ద సన్ నేను చదువుతాను పదవర్షణంలో ఏముందంటే బట్ ద రిచ్ ఇన్ దట్ హీ ఈస్ మేడ్ లో బికాస్ యాజ్ ద ఫ్లవర్ ఆఫ్ ద గ్రాస్ ఈ షెల్ పాస్ అవే చాలా తేడా ఉంది నువ్వు చదివిన దానికి దీనికి ఇంగ్లీష్లో పదో వర్షం చదవడం వల్ల సరే ఏలైనగా ఒకడు గడ్డి పువ్వు వలె గతించి పోవును అది పదకొండవ వర్షం అనుకుంటా అదే ఇక్కడ పదకొండవ వర్షం సూర్యుడు ఉదయించడం గురించి చదువు పర్లేదు బ్రదర్ వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా మార్చి మార్చి వేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యము నశించును ఆయన రక్షించుకొని నీకు మంచి సౌందర్యాన్ని ఇచ్చినాడు స్వరూపాన్ని ఇచ్చాడు ఎవరు నిన్ను గుర్తించని స్థితిలో ఉంటే నిన్ను నిన్ను రక్షించుకొని నిన్ను సంపూర్ణంగా తయారు చేసుకొని నిన్ను ఎంతో అందంగా తయారు చేసుకున్నాడు కానీ నువ్వేం చేసినావు సులమిత్తు స్త్రీ గురించి మనం ధ్యానించినప్పుడు ఆమె సౌందర్యం అయితే కదా పరమ గీతంలలో కానీ ఆమె తిరిగి ఏం చేసింది తన వికృతమైన ఆహార ఆకారాన్ని పొందుకునే సైతాన్ కూడా అంతే ఒకప్పుడు వాడు మంచి దూత ఉండే ఆర్ కేంజిల్ అని ఉంటారు ఇంగ్లీష్ లో వెలుగు దూత వెలుగును ధరించుకున్న ఒకప్పుడు కానీ వెలుగును పోగొట్టుకుని చీకటిని ధరించుకోవాల్సి వచ్చింది అక్కడి నుంచి పడవే పడ్డాడు కదా క్రైస్తవ జీవితం కూడా అంటే ఎందుకు ఈ వాక్యం దాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్ లో ఏముందంటే బట్ ద రిచ్ ఇన్ దట్ హీఈ మేడ్ లో ఒకడు అనుంది అక్కడ తెలుగులో ఇక్కడ ఆ ఒకడు ఎవడంటే ధనవంతుడనుంది మరి పైన ఉందా తొమ్మిదో వర్షం తొమ్మిదో వర్షం దీనుడైన సహోదరుడు లేదు వినిపిలే దీనుడైనా దీనుడైన సహోదరుడు తనకున్న దశాంతయు అత్యశింప వలను ఓకే ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ ఎందుకు అత్యశింపలను ధనవంతుడు దీనదశకి పోతున్నాడు అని వాక్యం ధనవంతుడు దీనదశకి వెళ్తాడు అప్పుడు అత్యశయించాల్సి వస్తుంది అంతకుముందు ధనం అత్యసించేవాడు కానీ ఇక్కడ అక్కడ లేదు ఇక్కడేముందంటే ద రిచ్ ఇన్ దట్ హీఈ మేడ్ లో బికాస్ ఎందుకు తగ్గిపోతాడు ధనవంతుడు దీనశ అంటే అంతా పోగొట్టుకుంటాడు ధనవంతుడు దీనదశ ఎంత అతిశయిస్తారంట ఎందుకంటే అంతకాలం వాడు ధనం అతిశయించాడు దీనదశ అంటే అంతా పోగొట్టుకున్నాక ప్రభు నువ్వే నాకు రక్షణ నువ్వే నాకు సమస్తం అప్పుడు ప్రభునంత అతిశించడం నేర్చుకుంటాడు వాడు అని చెప్తున్నాడు వాక్యం ఎందుకంటే బికాస్ యాజ్ ద ఫ్లవర్ ఆఫ్ ద గ్రాస్ హీ షల్ పాస్ అవే అక్కడ వాక్యం అట్ట లేదు కొంచెం కింద ఏదైనా ఇతడు అంటే ఆ ధనవంతుడు గడ్డి పువ్వు వలె గతించును కాబట్టి గడ్డి పువ్వు వలె గతించును అంటే ధనాన్ని ఆశ్రయించిన వాడు వీడు ధనంని ధనంలో అతిశయించిన వీడు నాకు సమృద్ధిగా ఉంది నా ప్రాణమా తినుము తాగుము సుఖించము నాకు సంపూర్ణంగా ఉంది ఆహారం ఇంకా నేను దేని విషయంలో చింతించను అంటే వరి ఈ రాత్రి నువ్వు సాగబోతున్నావు అన్న స్వరం వారికి వినిపించినప్పుడు వాడు ఏం చేస్తాడు మొదటి కొనితలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండు పదమూడు మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పదకొండు పదమూడు తర్వాత గడ్డి ఉంది కదా చూడండి నువ్వు దేనితో పునాది వేయబడ్డవాడవు దేని దేని మీద పునాదిని కడుతున్నావు అన్న విషయం అక్కడ ఉంది మన ప్రభువే పునాది అని పదో పదకొండవ వర్షం చెప్తుంది మన ప్రభుయే పునాది అయితే నువ్వు వేరే ఒక పునాదిని వేస్తున్నావు అన్న విషయాన్ని వ్యాప్తం చేస్తుంది అదర్ ఫౌండేషన్ ఉంది వేరే ఒక పునాది అండ్ ఆ వేరే ఒక పునాది దేనికి సంబంధించింది బంగారానికి సిలు వెండికి వెలగల రాళ్లకు కర్ర గడ్డి తర్వాత కొయ్యకాలు కొయ్యకాలు అంటే కూడా చెక్కలే అట్లా కొయ్యకాలు అంటే ఇట్లా ఇట్లా అన్ని కట్ గొడ్డలతో కట్ చేసిన వాటిని కొయ్యకాలు అంటారు మన స్టౌలో పెట్టడానికి కొరకు పెట్టడానికి పెడతారు కొయ్యకాలు అంటారు వాటిని వాటి మీద పునాది కడుతున్నాను అంటే మన ప్రభు పునాదికి బదులు వేరే పునాది కట్టుకున్నారు వీళ్ళు అది ఏం పునాది అది దేంతో కట్టినారంట ఐశ్వర్యం మీద పునాది కట్టుకుంటున్నారు ఈరోజు అది ప్రాబ్లం ఇక్కడ వెళుతుంది గడ్డితో పునాది కడుతున్నారంట కొయ్యకాళ్లతో పునాది కడుతున్నారు కర్రలతో పునాది కడుతున్నారంట విలువగలవు ఈరోజు మనం అదే ప్రపంచం ఏ మతంలో చేసినా బంగారంతో వెండితో వజ్రాలతో అలంకరిస్తున్నారు విగ్రహాలని అటువంటి పునాది వేసుకుంటున్నారు కానీ ఆ పునాది వేస్తే ఏమవుతుందంట ఎవ్రీ మ్యాన్స్ వర్క్ షాల్ బీ మేడ్ మేనిఫెస్ట్ అంటే ప్రతిదీ బయల్పరచబడుతుందంట ఎప్పుడు శివరి రోజున చివరి రోజున ప్రతి వాడి పని కనబడును తర్వాత దేని చేత అగ్ని అగ్ని వలన చూడండి అగ్ని వలన బయలుపరచబడు అంటే ఏమవుతుంది అగ్ని వలన కాల్చివేయబడతాయి అవి నిజమైన పునాది అయితే అగ్ని కాల్చదు అది పనికి పునాది అయితే ఖచ్చితంగా కాల్చిపడుతుంది అగ్ని గడ్డి ఉంటుందా గడి కష్టంగా కాల్చి చేయబడతారు కాబట్టి గొప్ప జనం ఏ పునాది మీద రావచ్చు యేసు అనే పునాది మీద లేరు అని ఈ వాక్యం జ్ఞాపం వాళ్ళందరూ కాల్చి చేయబడతారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చూడండి పేతులు మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం పేతులు మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం గడ్డి చూడండి సర్వశరీలు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పూవలే ఉన్నది తర్వాత గడ్డి ఎండును పువ్వు దాని పువ్వు రాలును కాబట్టి సర్వ శరీరులు గొప్ప జనం అందరూ గడ్డిని పోల్చబడినారు గడ్డి ఎండిపోతుంది దాని తర్వాత దాని పువ్వు రాలిపోతుంది అని మరోసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి పాత కాలంలో జ్ఞాపకం చేసినట్టు గడ్డి దేనికి సంబంధించింది ఇప్పుడు మనం కృత నిబంధన కాలంకి వచ్చినాము వ్యాఖ్యలకు వచ్చినాం అక్కడ కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి వీళ్ళందరూ ఎండిపోతారు అనేది తర్వాత మీరు ఇంటి కొన్ని వ్యాఖ్యలు చేసుకోండి కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఇవన్నీ రాసుకోండి మీరు తర్వాత ఇంటి వరకు చూడండి ఇవన్నీ ఒకటి తీర్మానం ఇస్తే మనకి గడ్డి అంతా గొప్ప జనానికి సాదృష్టమని కీర్తనల గ్రంథము అధ్యాయము ఆరవ వచనం నలభై తొమ్మిది ఆరు తమ ఆస్తే అంటే అర్థం ఏంటా ఆశ్రయం ఆస్తే ఆశ్రయంన ప్రాపకం ప్రాపకం అంటే నమ్ముకోవడం ఆస్తలను నమ్ముకోవడం they that trust in their wealth and boast themselves in the multitude of their riches తమ ధన విస్తారాన్ని బట్టి పొగుడుకుని వారు తర్వాత తొమ్మిదో ఏడవ అష్టంలో ఎవడు ఏ విధం చేత తన సహోదర్ని చూడండి విమోచింపలేడు ఎవడు వీళ్ళని విమోచింపలేరు ఒక ప్రభు తప్ప ఎందుకంటే వీళ్ళు ఆశ్రయించింది దేన్ని ధనాన్ని అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు కాబట్టి వీళ్ళని ఎవడు కూడా విమోచించలేడు ఒక దేవుడు తప్ప ఎవరు కూడా విమర్శించారని అక్కడ వాక్యం అట్లా ముగిస్తుంది డెబ్బై మూడవ అధ్యాయం చూడండి అదే పుస్తకము కీర్తన డెబ్బై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము చూడండి వీళ్ళంతా ఎవరు గడ్డి దీస్ ఆర్ ది అన్గాడ్లీ అంటే భక్తిహీనులు హూ ప్రాస్ఫర్ ఇన్ ద వరల్డ్ తర్వాత వీరు నిశ్చింత గల వారై ధనాభివృద్ధి చేసుకుంటారు ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది అదే క్రైస్తవ జీవితం ఎట్టుందంటే ధన అభివృద్ధి చేసుకోవడం ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ స్టాక్స్ బాండ్స్ వాటిలా ఇన్వెస్ట్ చేయడం ఫండ్స్ లా ఇన్వెస్ట్ చేయడం అంతా వీలే కనిపిస్తారు ఎక్కడ ప్రపంచమంతట ధనాన్ని ఎక్కువ సమృద్ధిగా చేసుకుంటున్న విలే వీలే కాబట్టి దాన్ని అంతా పొగొట్టుకుంటారని విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎందుకంటే పచ్చదనానికి సంబంధించింది పచ్చగడ్డి అంతయు కాల్చి వేయబడను అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండడు గ్రంథము పదకొండవ అధ్యాయము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం ఉగ్రత దినందు ఆస్తి అక్కరకు రాదు ఉగ్రత దినం అంటే తీర్పు దినం చివరి దినం ఉగ్రత దినందు ఆస్తి అక్కరకు రాదు కానీ చూడండి నీతి మరణం నుండి రక్షించును కాబట్టి వీళ్ళు ఉగ్రత దినం వరకు ఆస్తిని ఆశ్రయించిన వాళ్ళు దే ట్రస్ట్ ఇన్ దేర్ ఓన్ రై రిచెస్ అని కదా ఇంతక చూసినాం వాళ్ళ ఆస్తులని వాళ్ళు నమ్ముకున్న కాబట్టి ఉగ్రత దినంనా వారికి వారి ఆస్తులు వారిని కాపాడలేవు అన్న విషయాన్ని చేస్తున్నాడు ఏడవ వచ్చి చూడండి ఏడు కాదు పదకొండవ అధ్యాయము ఎనిమిది ఇరవై చూడండి ధనంను నమ్ముకున్నవాడు ఈ వాక్యము ఎట్లా నేర్చుకుంటాం మనం ఎట్లా స్వీకరిస్తాం చెప్పండి ధనంని నమ్ముకున్న వాడు పాడైపోతాడంటే మనం అంత ధనం కొరకు ప్రయాసపడుతున్నావా లేదా లోకంలో కానీ అక్కడ ఏమంటుంది నమ్ముకున్నవాడు ఆ విషయం మీరు బాగా అర్థం ధనాన్ని నమ్ముకుంటలేం మనం ప్రభు నమ్ముకున్నాం ఈ విషయం తేడా తెలుస్తుంది మీకు వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదు ధనాన్ని నమ్ముకున్నారు అది తేడా కాబట్టి ధనమే వారికి దేవత అయినది అన్న విషయం ఎవరిని నమ్ముకుంటే వాళ్ళు దేవుడు దేవతల్వి మనం ప్రభు నమ్ముకుంటే ప్రభు మన దేవుడు నువ్వు ధనన్ని నమ్ముకుంటే ధనమే నీ దేవత ఈ ఈ దేశం ధనాన్ని పూజిస్తుంది ఈ దేశమే కాదు ప్రతి దేశం యునైటెడ్ స్టేట్స్ కాని క్రైస్తవ దేశాలు అని దేశాలు కూడా ధనాన్నే నమ్ముకున్నాయి ఈరోజు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ అంటే నమ్ముకోవడమే కదా అని చేసుకోద్దని చెప్తున్నాను నేను సేవింగ్స్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ అవన్నీ పెట్టుకోద్దంటున్నానా నువ్వు వాటిని నమ్ముకుంటలేవు అవి నమ్ముకుంటే ఏమవుతుంది అన్నీ పోతాయి మీకు చివరికి నేను ఒక విషయం జ్ఞాపకం చేయాల పచ్చది పచ్చగడ్డి అంతా కాల్చివేయబడుతుంది అన్నప్పుడు పచ్చదనం అన్నప్పుడు నేను మీకు ఇంత చూపించిన క్లోరోస్ పేల్ ఫిఫ్టీ ఫైవ్ లో ఆ మీనింగ్స్ మనం చూసినాం పచ్చదనము అంటే ప్రకృతి సహజం అర్థం చేసుకోండి ఈరోజు ప్రపంచం అంతటా కరెన్సీ పచ్చగానే ఉంటుంది అమెరికన్ డాలర్ పచ్చగానే ఉంటుంది మన హండ్రెడ్ రూపీ నోట్ ఎట్లుంటది ఫైవ్ హండ్రెడ్ రూపీ ఏ దేశకు కరెన్సీ తీసుకో అన్ని పచ్చగా ఉంటాయి అట్లా కూడా దేవుడు మనకు హెచ్చరిస్తాడు నువ్వు దాన్ని ఆశ్రయించి అది కాల్చివేయబడుతుంది త్వరలో అది మనం చూడబోతున్నాం పచ్చదంతా పోతుంది రెండు సంవత్సరంలో నేను ముగించిన ఒక దశలో బైబుల్ స్టడీ ఆ రోజు ఆ ముగించిన రోజు నా జ్ఞాపకం ఆ వాక్యం అక్కడ నేను ట్రేసర్ పెట్టుకున్నా బైబుల్ ట్రేసర్ థ్రెడ్ ఎర్ర ఎర్ర థ్రెడ్ ఉంటది కదా సమయలు గ్రంథం మొదటి సమయల గ్రంథంలో వాళ్ళు మాకు రాజుని కావాలని అంటున్నారు సమయల్ని సమయలు వద్దు మీకు అంటాడు ప్రభు మీకు రాజు కదా దేవుడే మీకు రాజు కదా మీకు లేదు మాకు అనిలోకి ఉన్నట్టు మాకు రాజు కావాలని అప్పుడు రాత్రి ప్రార్థన చేస్తారు ఏడ్చుకుంటే సమయం దేవుడు చెప్తారు పోయి వాళ్ళకి వాళ్ళు ఏం వాళ్ళకి అది నాకు అర్థమైంది నువ్వు ఏం అడిగితే నీకు అది దేవుడు అడుగు ప్రతిదివ్వబడును నువ్వు చెత్త తరుగుతే నీకు చెత్తదిస్తాడు నీకు తెలియవాల ఏది విలువైంది ఏది చెత్తానండి తెలియకుండా మీరు తెలియని వాటి గురించి మీరు ప్రార్థిస్తారు తెలియని వాటిని మీరు ఆశిస్తారు అంటాడు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటాడు ప్రభు కాబట్టి వీళ్ళు ఆశ్రయించిందంతా పచ్చదనాన్ని కాబట్టి అది వాళ్ళ కళ్ళ ముందు కాల్చివేయబడుతుంది అందుకే ప్రభు మనం చూపించిండ్రు రెండు సంవత్సరం నుంచే ఎకనామిక్ క్రైసిస్ ప్రపంచంలో ఇది ఇప్పుడు ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నాము ఇది ఆరంభమై చాలా కాలం ఇది ముగించే టైంకి ఎకనామిక్ కొలాప్స్ మళ్ళా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ రెండు మూడు రోజుల నేను పేపర్ చూస్తున్నా మన ఎకనామిక్ స్థితి చాలా దిగజారిపోతుంది ఈ దేశంలో రాజులు మిమ్మల్ని దోచుకుంటారు అని సమయంలో హెచ్చరించి ప్రజలు మీ ఆస్తులని దోచుకుంటారు మీ ప్రాపర్టీస్ దోచుకుంటారు మీ పిల్లల్ని బానిసల్లాగా వాడుకుంటారు మీ మీ ఆడపిల్లల్ని పనిపిల్లల్లాగా పెట్టుకుంటారు మీ కొడుకులని సైన్యంలాగా దోచుకుంటారు దేశం కొరకు కొరటట్టు వాళ్ళు నడిపిస్తారు వాళ్ళందరినీ బానిసలు వీళ్ళంతా బానిసల్లాగా ఉంటారు రాజుల కింద వాడేమో సుఖంగా అనుభవిస్తూ ఉంటాడు నిన్ను మట్టుకు శ్రమల పాలు చేస్తాడు అని చెప్తాడు అయిన కానీ వాళ్ళు మాకు కావాలన్నారు రాజ్ అంటే చెడ్డవాటిని ఆశ్రయించేవాళ్ళు దేవుని బిడ్డలు అయ్యి ఉండి ఆశ్రయించే వాళ్ళు అని ఎందుకు ఇతరులతో పోల్చుకో కాబట్టి మన ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా భయంకరంగా తినొచ్చు జీఎస్టీ చాలా అన్యాయంగా దోచుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు దోచుకుంటున్నారు ఇప్పుడు ఒకప్పుడు ఒకడే దోచుకున్నాడు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దోచుకుంటుంది నువ్వు ఇడ్లీ తిన్నావు అనుకో ట్వంటీ ఇడ్లీ ఇవ్వచ్చు నా జ్ఞాపకం ముందు నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పైసా ఇడ్లీ ప్లేట్ నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పైసలు ఇడ్లీ కిలో మటన్ ఎంత ఉండేస్తారు నైన్టీన్ సెవెంటీస్లో ఆయననే బిజినెస్ చేసిన మటన్ బిజినెస్ ట్వంటీ రూపీస్ ఉండే ట్వల్వ్ రూపీస్ ఉండే కరెక్ట్ సెవెంటీస్లో ట్వెల్వ్ రూపీస్ ఉండే ఈరోజు ఎంత ఫైవ్ రూపీసా ఫైవ్ రూపీస్ మటనే ఫైవ్ రూపీస్ విపరీతంగా వెళ్ళిపోయింది కదా ఫైవ్ ఎయిట్ అయింది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది జిఎస్టి ఏమవుతుంది తెలుసా వాడు 12 పర్సెంట్ వీడు ట్వల్వ్ పర్సెంట్ దోచుకుంటున్నాడు ఇప్పుడు అంటే 24 ఫోర్ పర్సెంట్ కి 24 ఫోర్ ఎవరు గవర్నమెంట్ మరి మిగిలింది ఏంది నువ్వు ఏ వస్తువు కొన్నా ట్వంటీ పోతుంది అంతే ఎయిటీన్ పర్సెంట్ పోతుంది అప్పుడు ఏం చేస్తారు తెలుసా మనుషులు నాకు బిల్ దుప్ప అంటారు బిల్ దుప్పం అంటే వాడు వృత్తగిస్తాడా ఇవ్వడు నేను ఆల్రెడీ జీఎస్టీ వేరే కడతాను నువ్వు ఇవ్వకపోతే కాబట్టి ఇవడు వితౌట్ బిల్ ఎవడివ్వడు అంత భయంకరంగా దిగ వ్యవస్థ కాబట్టి ఏమవుతుంది ఆర్థిక స్థితి చాలా భయంకరంగా దిగజారిపోతుంది అంత ఖర్చుతో కూడిన పని ఈ రోజు పేపర్లో చేసినాను రెయిన్స్ ఫెయిల్ కావడం వల్ల వన్ పాయింట్ ఆఫ్ హెక్టర్స్ ల్యాండ్ లో పంట ఫెయిల్ అయింది కాబట్టి ఆహార పదార్థములు ఖచ్చితంగా ఖర్చుతో కూడిన పని కాబట్టి ప్రైసెస్ ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మనకి కష్టాల కష్టాలు ఎదుర్కోక తప్పదు మనం సరే భయపడము మనము ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని ఆశ్రయించిన వాళ్ళము మనుషులని ఈ లోకపోతే తెలివిని ఆశ్రయించిన వాళ్ళం కాదు దేవుడు ముందుగానే హెచ్చరిస్తుండే మనల్ని కానీ ఆయన మనల్ని ఖచ్చితంగా పోషిస్తాడు కానీ మనం కూడా తీరా తయారు కావాలి కదా వాటిని దృష్టిలో పెట్టుకొని కాబట్టి నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరో మనం చూస్తున్నాం ఈ వాక్యాన్ని ఇంతకుముందు ఏం బాగా మనం పదకొండు ఇరవై ట్రస్టర్ రిచ్కున్నవాడు పాడైపోవును ఈ వాక్యాలు మనం చెప్పాలా మనుషులకి ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును తర్వాత చూడండి నీతి మంతులు చిగురాకు వల్లే వృద్ధి నొందుతారు నువ్వు తీర్మానించుకోలేకపోయి నువ్వు నీతి మంత్రులు లాగా జీవించాలనుకుంటున్నావా ధనవంతులు లాగా జీవించాలనుకుంటున్నావా ధనాన్ని నీ ధనము ఖచ్చితంగా పోతుంది నీ నుంచి హిస్ రిచ్ అనుంది కాబట్టి నీ ధనం అంతా నువ్వు పోగొట్టుకుంటావు గొప్ప జనం అందరు నేను మీకు ఎన్నిసార్లు చూపించిన వాక్యం గొప్ప జనం వాళ్ళ ఆస్తులు అన్ని దోచుకుంటారు సర్పంలు తేడాలని విషయాన్ని ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యాన్ని చివరిగా ఒక రెండు వాక్యలు ఉన్నాయి టైం అయిపోయింది అనగానే ముగించక తప్పదు మళ్ళీ ఎక్కడ మీరు ఇంటివో చూసుకుంటారా రెండే వాక్యాలు దాంతో అది ముగించుకుంటాం మనం లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయము పద నాలుగవ మనం క్రొత్త నిబంధనకు వచ్చేసిన సంపూర్ణంగా ఇప్పుడు లూక సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూడండి గడ్డి గురించి చెప్పబడుతుంది మనం ఇంత చూస్తున్నాము ముళ్ల పొదలో పడిన విత్తనములు పోలినవారు ఎవరనగా విని కాలము గడిచకొలది ఈ జీవన సమూహమైన విచ విచారముల చేతను చూడండి ధన భోగముల చేతను వీళ్ళు గొప్పజనం అన్నట్టు ఈ ఉపమానం మన ప్రభు చెప్పిండు ధన భోగముల చేత వీళ్ళు గొప్ప జనం అంతా పరిపక్వముగా ఫలింపని వారు అది తర్వాత లేదండి మంచిది అంటే గొప్ప జనం మంది సాదృశ్యం అది వీళ్ళందరూ గొప్ప జనం సాదృష్టం వీళ్ళందరూ ఎట్లుంటారంట ముళ్ల తుప్పలలో పడిన వాళ్ళు వీళ్ళంతా ముళ్ల పొదుల్లో పడేవారు ధనభోగంలను ధనభోగంల చేత అణిచివేయబడతారంట ధనభోగములు అణచివేస్తాయి వాక్యం వాళ్ళు అనుకుంటే నేను నేను సమృద్ధిగా ఆనందిస్తాను అనుకుంటున్నాను కానీ దాని చేత దాని వల్ల అణచివే ఒక్కసారి నీ కళ్ళ ముందు నుంచి అవన్నీ పోయినాయి అనుకోండి పచ్చా ఏమైతుంది పరిస్థితి ఒక్కసారి ఆ నుంచి కింద ధనవంతులు దరిద్రలు అయిపోతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఇందాక యాక రాష్ట్ర పత్రికలో మనం చివరికి మళ్ళా యాకబ రాష్ట్ర పత్రికన్ని ముగించుకుంటాం యాకబ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము చివరి అధ్యాయం ఇది చివరి వాక్యం ఈ రోజుకి మనం చూసుకుంటున్నాము చదువు గారు ఇక్కడికి వచ్చి చదువు ఇక్కడికి వచ్చి చదువు ఎందుకంటే పెద్ద వచనాలు కదా మొదటి వచనం నుంచి ఎనిమిది వచనాలు ధనవంతులారా మీదికి వచ్చడి ఉపద్రవంలను గూర్చి ప్రలాపించి ఏడువడి ఇది మీరు చెప్పాల్సిన వాక్యం గొప్ప జనానికి వాళ్ళు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్నారు ఫారిన్ కంట్రీస్ పోతున్నారు అబ్రాడ్ పోతున్నారు ఆస్తు అంతస్తులు సంపాదించుకుంటున్నారు సమృద్ధిగా కానీ వాళ్ళు చేసిన పని ఏంది ధనాన్ని నమ్ముకున్నారు ప్రభుని కాదు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు హలలియా వాడుతున్నారు ఉపాసన ఉంటున్నారు కానీ ధనాన్నే నమ్ముకున్నారు వాళ్ళు వాళ్ళు వేషధారణలో ఉన్నారన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైతే రెండో వస్త్రంలో నీ ధనము నీ ధనము చెడిపోయాను నీ వస్త్రములు చూడండి ఇది చాలా ముఖ్యమైన విషయం నీ వస్త్రములు చిమ్మట నీకు తెలుసా చిమ్మట మేము ఎందుకు చిమ్మట గురించి చెప్పండి చిమ్మట చెదల చెదలే చెదలే చిమట చెదల నీ వస్త్రాన్ని చెదలు తినేస్తాయి చెదలు తీ సంబంధించినాయి నీ వస్త్రం ఏంది నీ సంపాదన నీ ప్రొటెక్షన్ నీ ప్రొటెక్షన్ నువ్వు పోగొట్టుకుంటావు దాన్ని వాటి అన్నింటి నీ చెదలు నీ ప్రొటెక్షన్ నీ ఆస్తిని తినేస్తాయి నీ సంపాదన తినేస్తావు దిని అమ్ముకున్నావు డబ్బును అమ్ముకున్నావు నీ డబ్బునంతా తినేస్తుంది అది నీ ఆస్తిని తినేస్తుంది తర్వాత నీ బంగారము నీ వెండి తుప్పు పడతాయి అంట బంగారము వెండి తుప్పు పడతాయి ఎప్పుడన్నా విన్నారా బంగారం వెండి తుప్పు పడతాయి అంటే ఎప్పుడు తుప్పు పడుతుంది తెలుసా మీకు ఇనువు ఎప్పుడు తుప్పు పడుతుంది దానికి నీళ్లు తగులుతనే తుప్పు పడుతుంది అర్థమవుతుందా కాబట్టి ఇనుము అంత గట్టిది కానీ నీళ్లు దాన్ని తగలంగానే ఇనుము తుప్పు పడిపోయి పౌడర్ అయిపోయి మళ్ళీ మట్లా కలిసిపోతుంది మట్టిలకి వెళ్ళి వచ్చిన ఇనుము మళ్ళా మట్లో కలిసిపోతుంది దాని గుణగరం అది కూడా అంతే అంట వాటికి తుప్పు పడతాయి తుప్పు ఎప్పుడు పడుతుంది చెప్పండి ఆక్సిడేషన్ అంటుంది దాన్ని ఇంగ్లీష్ లో ఆక్సిడేషన్ అంటామంటే గాలి నీళ్లు తగిలితే తుప్పు పడతాయి అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ బంగారము వెండి కూడా తుప్పు పడతాయి అంటే ఇట్లా తుప్పు పడతాయి చెప్పండి ఎవడో దాని దానికి ఎవరైనా చేస్తే తుప్పు పడతాయి దాని దోచుకుంటాడు అని అర్థం చివరికి ఏంటంటే నీ బంగారం నీ వెండి నీ కళ్ల ముందు కనిపించదు అది కూడా మాయమైపోతుంది అని చెప్తున్నాడు తర్వాత వాటి తుప్పు మీద చూడండి మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరం తినివేయును గడ్డిని పోలింది సర్వ శరీరములు సర్వ శరీరంలో గడ్డిని పోలిన వారు మీ శరీరములు తినివేయును యూ హ్ హీబ్డ్ ట్రెజర్స్ తర్వాత అంత్య దినందుకుంటే అంత్య దినంలలో మీరు ధనం కూర్చుకుంటురే ఇది అసలైన బోధ గొప్ప జనానికి గొప్ప జనము అంత్య దిన ధనాన్ని కూర్చుకుంటున్నారు మనము అంత్య దిన శ్రమతో వీటిని మనము నేర్చుకుని ప్రకటిస్తుంటే వాళ్ళు ధనాన్ని జమ చేసుకుంటున్నారు అంటే ప్రతి క్రైస్తవ కుటుంబం నుంచి ఫారెన్ కంట్రీస్ పోవాలా డబ్బు సంపాదించుకోవాలా ఆడంబరంగా జీవించాల ఏషావు గుణగణం క్రైస్తవ జీవితము ఈరోజు ఏషావు గుణగణంతో పోల్చబడింది క్రైస్తవ బోధ ఐశ్వర్యాన్ని ప్రబోధిస్తుంది ఐశ్వర్యాన్ని ఆశ్రయించమని పోల్స్తుంది దేవుడిని సమృద్ధిగా దీవించనుగాక సమృద్ధిగా ఆశ్రయించనుగాక ఏంది ఆశ్రదం అది ఆత్మీయమైంది ప్రభు జ్ఞానమందు వర్ధలుట దేవుని చిత్తం అయితే ఐశ్వర్యంలో అభివృద్ధి పొందడం నేర్చుకున్నారు క్రైస్తవులు అది వాళ్ళు చేసిన మిస్టేక్ ఎక్కువ సమయము డబ్బుకు పెట్టి ప్రభుని దూరం చేసుకున్నారు వీళ్ళు తర్వాత చూడండి ఇదిగో ఇదిగో కోసిన పనివారికి వాళ్ళు ఎట్లా డబ్బులు సంపాదించుకున్నారు ఇప్పుడు సీక్రెట్స్ చెప్తున్నారు చూడండి నాలుగవ వర్షంలో చాలా ముఖ్యమైన విషయం వీళ్ళు ఎందుకు దేవునికి దూరంగా తయారైపోయినారు వీళ్ళు ఎట్లా సంపాదించారు డబ్బు చూడండి ఎట్లా రిచ్ అయినారు మీ చేసిన పనివారికి మీరు డబ్బులు ఇవ్వలేదు మోసం చేసిన వాళ్ళని తర్వాత మీరు మోసం మీరు మోసముతో బిగబట్టిన కూలి మొర మొరపెట్టున్నది దేవుడికి అన్ని తెలుసు నువ్వు కరెక్ట్ గా వానికి జీతం ఇస్తున్నావా లేదా నువ్వు కరెక్ట్ గా క్రైస్తవులేపుల్ ప్రపంచం అంతటా నువ్వు కరెక్ట్ గా జీతం ఇస్తలేవు నువ్వు బిగబట్టిన వాడికి రావాల్సిన జీతం అది దేవుడికి మొరపెడుతుందంట అది నీ జీతంగా నీ డబ్బుగానే కాదు పనివాడు జీతానికి పాత్రుడు అని లూకాసు నువ్వు వానికి రావాల్సిన జీతాన్ని ను వానికి ఇవ్వకుండా నువ్వు పట్టుకున్నావు ను అట్లా ధనవంతులు అయిన కరప్షన్ అని చెప్తుండ తర్వాత చూడరులకు అధిపతి ప్రభుత్వ ఎవరైతే బలహీన ఎవరైతే బాధితులు నీ బాధితులు వాళ్ళు దేవుడికి మొదల పెడుతున్నారట కాబట్టి ధనవంతుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు గొప్ప జనం అంతా ఐశ్వర్యాన్ని ఆశ్రయించిన వాళ్ళని చెప్తున్నాడు ఇక్కడ తర్వాత చూడండి యేషాబు గుణం మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై సుఖభోగములని ఆశ్రయించిన వాళ్ళు భోగాసక్తులై చూడండి వధదినమునందు పోషించుకుంటూ చివరి దినము దినముల దినంలో మీరు మీ హృదయలను పోషించుకున్నారు వాణ్ణి పస్తులు పెట్టినారు కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు ఆరో వర్షాలు చూడండి అందుకే చూడండి మీరు నీతి వారిని శిక్ష విధించి చంపుదరు అతడు మిమ్మల్ని ఎదిరింపడు తర్వాత ప్రభు రాకరకు ఓపిక కలిగి ఉండు చూడు వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమక్కుడు సమక్కుడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము దాని కొరకు కనిపెట్టి కదా చూడండి చివరిగా ప్రభు రాక సమీపించినది గనక మీరు ఓపిక కలిగి ఉండు చాలా డేస్ మీ హృదయం ఎస్టాబ్లిష్ యోర్ హార్ట్స్ అని ఇక్కడ మీ హృదయం స్థిరపరచుకొనుడి మీ హృదయంలో స్థిరపరచుకును ప్రభు అక్కడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి మీ హృదయం ఎందుకంటే అంత హృదయంలో నెరవేరుతుంది అంత హృదయంలో జరుగుతుంది మహాశ్రమ మహాయుద్దము ఇక్కడ జరుగుతుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపని కానీ హృదయాన్ని జాగ్రత్త పరచుకొని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ యాగోప రాష్ట్ర పత్రిక అధ్యాయము ఇంకా ఫైనల్ ఎండింగ్ అన్నట్టు ఒక వార్నింగ్ లాగా ఇస్తున్నాడు దేవుడు మనకి ఈ విషయాలు వాళ్ళు ఐశ్వర్యాన్ని ఆశ్రయించిన వాళ్ళు అంటే ర్యాచర్ కల్ట్ బోధకులు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు నాకేం కాదు నేను పట్టుకు రక్షణ పొందిన వాడిని నేను ఏసుక్రిసి అన్న బాసం పొందిన వాడిని నేను పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న వాడిని నాకేం కాదు నేను శ్రమలను చూడకుండానే ఎత్తబడతాను అని ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్నాను రాక్చర్ కల్ట్ అంతా ఐశ్వర్యానికి సంబంధించిన బోధ బిజినెస్ కి సంబంధించిన బోధ ఎట్లా సంపాదించగలరు డబ్బు కరప్షన్తో మోసంతో శ్రమ దినమున చివరి దినమున వాళ్ళ వస్త్రములు ఎట్లున్నాయట తుప్పు పట్టినయా చిమ్మట పట్టిన వస్త్రములు వాళ్ళ మీద నీతి వస్త్రములు పోయినాయి వాళ్ళ వస్త్రములు చిమటబట్టినై ప్రభుని ధరించుకోవాల్సింది పోయి వాళ్ళు ఈ లోకాన్ని ధరించుకున్నారు వాళ్ళు కరప్షన్తో వాళ్ళు లంచం తీసుకొని ధనికులైన విషయాన్ని అక్కడ గ్యాప్ చేస్తుంది కాబట్టి వాళ్ళందరూ తెగవేయబడతారు వాళ్ళందరూ నశించిపోతారు వాళ్ళందరు మరణిస్తారు కానీ గొప్ప జనం ఆయన సన్నిధికి వస్తారు వాళ్ళ తలల మీద కత్తులుంటాయి వాళ్ళు మరణించే టైంకి వాళ్ళ మెడల మీద కత్తులుంటాయి వాళ్ళందరూ హత అవుతారు అన్న విషయాన్ని మనం అక్కడ చూసుకుంటున్నాం శమల కాలంలో వాళ్ళందరూ పస్తత పడి అగ్నిగుండా పోవాల్సి వస్తుంది వాళ్ళందరూ కొలిమిలో కుటుంబేయబడ్డ వెండి బంగారం వాళ్ళందరూ అగ్నిగుండ పోక తప్పదు శ్రమల పోయి వాళ్ళందరూ మరణిస్తారని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది వాళ్ళందరూ పట్టబడతారు అని రోజు మనం వాక్యం చేపకం చేసుకున్నాం అందరు పట్టబడతారు ఈ శమల కాలంలో అందరూ చిక్కబడతారు అన్న విషయాన్ని శత్ర అభ్యర్థం కోళ్ళు ఎట్లా అగ్నిగుండంలో పడవబడ్డరో అట్లానే వీళ్ళందరూ అగ్ని గుండ పోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని మనకి వాక్యం జ్ఞాపం చేస్తుంది దాంతో మనం మొదటి బూరకు సంబంధించిన బోధని ముగించుకుంటాము వచ్చేవారము రెండవ బూరకు సంబంధించిన బోధ ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం ఆరంభించుకుంటాము గొప్ప గ్రేట్ మౌంటైన్ అన్న బోధ అక్కడ చూడబోతున్నాం మొదటి రెండవ బూర ఊదినప్పుడు పెద్ద కొండ అంతేనా పెద్ద కొండ అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ పడవే సముద్రంలో పడవేబడిన చూడండి మొదటి బుర ఊదినప్పుడు వడగండ్లు రక్తము వడగండ్లు అగ్ని అవి పడవేబడ్డాయి ఇక్కడ భూమి మీద ఈ రెండో బుర ఊదినప్పుడు సముద్రంలో పడవే అక్కడ కూడా అగ్ని ఉంది ఇక్కడ కూడా అగ్ని ఉంది అక్కడ వడగండ్లున్నాయి ఇక్కడ అక్కడ అగ్ని ఉంది ఇక్కడ అక్కడ వడగండ్లు ఉన్నాయి ఇక్కడ కొండ కాబట్టి ఈ కొండ దేనికి సంబంధించింది దాని తర్వాత సముద్రంలో పడవేయబడ్డప్పుడు మూడు మూడు మూడు మలా కనిపిస్తుంటది మనకి మూడో భాగం మూడో భాగం మూడో భాగం కనిపిస్తుంటది కాబట్టి ఇవి ప్రతి బూర ఊదినప్పుడు ఈ మూడు భాగంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి అవి ఎందుకు ఇతరులకు కనిపించలేదో నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను అనేకమైన బోధనలో అనేక మంది ప్రకటించడానికి నేను విన్నాను కానీ వాళ్ళకి ఎందుకు కనిపించలేదు ఈ మూడు ఆశ్చర్యకరంగా ఉంది నేను వాళ్ళ గురించి కానీ ఎందుకు వాళ్ళు చూడలేకపోయినారు వాళ్ళు కూడా ప్రార్థన పూర్వకంగానే ఉన్నారు కదా వాళ్ళు కూడా ఉపాసన చేస్తారు కదా వాళ్ళు కూడా సర్గ్యానికి ప్రకటించడం ప్రయాసపడ్డారు కదా వాళ్ళు వాళ్ళకి ఎందుకు కనిపించలేదు చూడండి నువ్వు అద్దాలు పెట్టుకొని చూస్తే ఏ అద్దాలు పెట్టుకొని చూస్తే అతనే కనిపిస్తాయి అక్షరాలు ఆ విషయం ఒకటి మనం అర్థం చేసుకోవాలి నువ్వు పచ్చ అద్దాలు పెట్టుకుంటే అంత పచ్చగానే కనిపిస్తుంది ఎర్ర అద్దాలు పెట్టుకుంటే అంత ఎర్రగనే కనిపిస్తుంది అద్దాలు తీస్తే కదా అసలుగా ఎట్లుంది కనిపించండి కాబట్టి నువ్వు ఏ అద్దాలతో చూస్తున్నావు నాదే కరెక్ట్ పోదా అంటే నువ్వు ఒక అద్దం పెట్టుకున్నావు మేము నమ్ముకునేదే కరెక్ట్ అంటే నువ్వు ఇంకొక అద్దం పెట్టుకున్నావు మా ఫాస్తర్ చెప్పిందే కరెక్ట్ అంటే ఫాస్టర్ అద్దాలు నువ్వు పెట్టుకుంటున్నావు ఇంకొకటి వచ్చి ప్రకటిస్తే వాళ్ళ అద్దాలు నువ్వు పెట్టుకుని నీ కళ్ళతో చూడడం నేర్చుకో అది మాంసపు కండ్లు కాదు ఆత్మీయ కళ్లతో చూడడం నేర్చుకో అప్పుడు ప్రభు ఇవన్నీ మనకు చూపిస్తూ ఉంటాడు అటువంటి కళ్ళు ప్రభు మనకు అనుగ్రహించాలా ఈ మొదటి బూరకు సంబంధించిన విషయాలు మనం గణించడము మూడు క్రైస్తవ గుంపులు ఎట్లా శ్రమల పాలై మొదటి రెండు గుంపులు తెగవేయబడి చావడము శాశ్వతంగా నరకం పోవడము మూడవ గుంపు అంతా కాల్చి వేయబడడము కావడము వాళ్ళందరూ తిరిగి ప్రభు సన్నిధికి రావడం అవన్నీ మనం నేర్చుకుంటున్నాము మూడవ రెండవ బూర వదిలినప్పుడు కూడా అదే జరుగుతుంది అది కొన్ని రాష్ట్రపతి పౌలు మనకి ఎన్నిసార్లు చూపించింది సముద్రంలో వాళ్ళ వేసినప్పుడు మూడు రకాల జీవులు పడ్డాయి మూడు రకాల జీవులు చేపలు చూస్తాం అవన్నీ విషయాలు కాబట్టి వల బయటి లాగినప్పుడు ఆ వలలో ఏముంటాయి మూడు రకాల జీవరాశులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ అది గనించిన కాబట్టి ఇది ఇంకా బాగా అర్థం మనకి కాబట్టి ఆ సముద్రంలో పెద్ద కొండ పడవేయబడ్డప్పుడు ఏమి చనిపోయినాయి ఏమి కాల్చివేబడ్డాయి ఓడలు అని చూస్తాం దాని తర్వాత చాపలని చూస్తాం దాని తర్వాత రక్తం రక్తము జీవరాశులు దాని తర్వాత ఓడలు మూడు విషయాలు చూస్తాం రక్తము జీవరాశులు ఓడలు మూడు చూస్తాం కాబట్టి మూడు మూడు కనిపిస్తూనే ఉంటుంది మనం ఎంత వెతికినా అది మనకెందుకు చూపిస్తున్నాడు దేవుడు ఇవన్నీ విషయాలు మనం నేర్చుకుని అనేక ప్రకటించిన కొరకు దేవుడు మనకు ఇవన్నీ నేర్చుకొని మనం అనేక ప్రకటించాలా మన దగ్గరనే పెట్టుకుంటే అవి ఎప్పటికీ ఎవరికి ఫలం ఇవ్వవు అవి నువ్వు కరెక్టే కాని నీ ఫలాన్ని ఇతరులకు పంచుకోకపోతే అన్ని మాడి పండ్లు నివేదింటావా మీ ఇంట్లో కాస్తాయి పెద్ద చెట్టు పెట్టుకున్నావు మాడి చెట్టు అది సంవత్సరానికి ఎంతో కాపుగా వస్తుంది అన్ని నివేదింటేమైతుంది శరీరం ఉంటుంది అది అన్ని మాడి పళ్ళు నూతింటే ఎట్లుంటుంది అనేకలా పంచుకోవాలి మనం నీ మాడి పండ్లు నీ ఇంట్లో కాసిన పనులన్నీ అనేకలకు పోయి పంచుకోవాలా అట్లనే దేవునికి ఇచ్చిన ఈ ఫలాన్ని అనేకలకు పంచుకోవాలా అనేకలు ఈ సత్యాన్ని గ్రహించాలా మనం ఇక్కడ జమైనం మనం ఏదో బ్రేట్నెస్ చూపించుకోవడం కొరకు నేను ఏదో పెద్ద స్కాలర్ అని చెప్పడం కొరకు కాదు వాటి పట్ల నాకు అతిశయించద్దు ఇదంతా నాది కాదు ఇది నా ప్రభూతి ఇది నాదైతే నేను అతిశయిస్తాను నేను సంపాదించుకుని కష్టపడి వెతుక్కొని నేర్చుకున్న అంటే నేను అత్యశయిస్తాను ఇది నాదిగానే కాదన్నప్పుడు నేను ఎందుకు అత్యశించాలా ఇది నా ప్రభు నా చూపించండు నేను ఆయన ఎందు ఆయన మరణం అంది ఆయన సిలువ ఎందుకు నేను అతిశయిస్తాను అని పౌలు అన్నాడు కాబట్టి మనం గర్వించాల్సింది కేవలం శిలువ మరణం మీదనే అన్న గర్విస్తావు అని నీ పాపల గురించి మరిస్తున్నది దాన్ని గర్వించడదేముంది దీన్ని బట్టి మనం గర్వించాం కాబట్టి అటువంటి హృదయాన్ని మనకు ప్రభావాన్ని గరించాలని ప్రార్థిస్తాం పరశు తండ్రి మీకు వందాలయన మొదటి బూరకు సంబంధించిన బోధన మేము చూసుకున్నాం ఇంతవరకు నైనా ఓ ప్రవ్వా ఎంతో కష్టంతో ఉంది అయినా గానీ మీరు మాకు నేర్పించినారు అవి అర్ధం చేసుకునే వాటిని జీర్ణించుకోవడానికి ఎంతో కష్టతరంగా ఉంది మాకు అయినా కానీ మీరు సాయకులుగా ఉన్నారు ఇది మా యొక్క అసాధ్యం ప్రభావ కానీ మీకు అసాధ్యం లేదంటే ఏదీ లేదు ఈ రోజు మేము దాన్ని గ్రహిస్తున్నాం ప్రతి వాక్యంలో సత్యం ఉంది ప్రభా హండ్రెడ్ అది మీ వాక్యమే ప్రభావ అది మనుషుల కల్పిత కానే కాదు ఆయన అది మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ఈరోజు అవన్నీ అతికి నట్లు మా కొరకు మీరు పెట్టినారు ఈరోజు వాటిని బట్టి మీకు ఎంతో మదనాలు ప్రభావ వీటిని మేము గ్రహించినాం వాటిని బలపరచుకోవాలా మా హృదయాల్లో భద్రపరచుకోవాలా దాన్ని తిరిగి మేము అనేక ప్రకటించాలా అటువంటి సేవా జీవితాలను మమ్మల్ని అందరినీ నడిపించి మీరు ఆఖ వరసపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్